మహాపరుషుద్ధురా కృపగలిగిన దేవా తండ్రి నీకే స్థితుల స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి యోగ్యత మమ్మల్ని ఇదిగో తండ్రి నీ సజీవులు ఎక్కలా ఉంచు ప్రభావ ఈ మధ్యాహ్నం పుట్ట నిన్ను ఆరాధించి కృపించినందుక నీకే స్థుతులు స్తోత్రాలు వేసు ప్రభా ఇదిగో తండ్రి వస్తాయా ఈ ప్రార్థన అంతట్లో మీరే తోడు ప్రభావ ఇదిగో తండ్రి నెట్వర్క్ ని అలాగే మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వాతావరణం మీరే స్వాధీనపరచుకోండి ప్రభావ ఇటువంటి ఆటాకాలు కూడా మీరే సాయంతైజ్ చేయండి ప్రభా అలాగే తండ్రి వేసాయా పాటల ద్వారా మీ ఆమను మహింపరచుకొని కనపరుచుకోండి ప్రభా అలాగే తండ్రి వాకింగ్ ద్వారా మీ నామను మహింపరచండి ప్రభావ ఇదిగో తండ్రి వేసాయా ఇదిగో తండ్రి చెప్పిన వాక్యం మేము విని గ్రహించి ఇదిగో తండ్రి వాక్యం సరే జీవించాలి ప్రభావితిగో తండ్రి విన్న వాక్యం విడిచిపెట్టకూడదు ప్రభావితిగో తండ్రి వాక్యం సరే జీవించి కృపక్షేత్రి మాకు అనుగ్రహించమని ప్రార్థన అంతట్లు మీరే తో మీరే సాయం దాని నజరుడి కృష్ణం పేరి అడిగిపడుకున్నాం ప్రీతం రీ అమ్మేన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ రవి బ్రదర్ పాట పాడండి రవి బ్రదర్ ఆత్మతో ఆనందముతో స్థుతి ఇంతును హృదయముతో అర్పించును నా ఆత్మతో ఆనందముతో స్థుతి ఇంతును హృదయముతో అర్పితును పరవశించినే పాడగా నాలోని పరవశించినే పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా నా ఆత్మతో ఆనందముతోను విరిగి నలిగిన హృదయము నీకే అత్మరూపుడవు అమరస్వడవు ఆది అంతము నీవే లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడవు ఆత్మరూపుడవు అమరస్వడవు ఆది ఎంత ములువే లేలి వాటి నివున్న బాటిగా పిలిచే దేవుడవు వక్కలే ఉన్న దేవుడము నాపై వసించవా లీలానన్న మాచుటకు NaNu నివసించవా వక్కరే ఉన్న దేవుడము నాపై వసించవా నీలా నన్ను మాచుటకూ నాలు నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తురాధనా ఆరాధనా స్తు నా ఆత్మతో ఆనందముతో స్థుతీస్తును విరిగి నలిగిన హృదయము నీకే అర్తించును మహాదేవుడవు మృత్యుం చేయడవు మంచి కాపడివి నీవే మొదటి వాడవు కడపటి వాడవు మహాదేవుడవు మృత్యం చేయుడవు మంచి కాపరి వి నీవే మొదటి వాడవు నీవే సయా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై నివసించవా నీలా నన్ను నాలో నివసించవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై నివసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా రాధనా స్తుతి ఆరాధనా నాత్మతో ఆనందముతో స్థుతను విరిగినలిగిన హృదయము నీకే అర్పితును జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపి వి నీవే సర్వ నకుమము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపి వి నీవే సర్వ సత్యమునకుమము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై ఉన్న దేవుడవు నీలా నాలో వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతిను విరిగి నలిగిన హృదయము నీకి అర్పితును పరవశించినే పాడగా నాలో నిన్ను నివా కరములెత్తి కీర్తి చగా ఆత్మతు అభిషేకించవా పరవశించినే పారగా నాలో నింది పవా కరములెత్తి కీర్తి చగా ఆత్మతు అభిషేకించవా ఆరాధనా స్తు ఆరాధనా రాధనా స్వృతి ఆరాధన థ్యాంక్ యూదర్ ప్రైజ్లాడ్ బ్రదర్ శ్రావణ్ బ్రదర్ పాఠ పాడతారా శ్రావణ్ ఏ సయ హృదయ స్పందన నీ వద హృదయ స్పందనీ కద విశ్వమీ నాము గణనీయము విశ్వమంతనీ నామనీయము ఈ సయ్యా హృదయ స్పందన నీవే కదా నీవు కనిపించనీ రోజునా ఒక్క క్షణము యుగముగా మారేనే నీవు కనిపించనీ రోజునా ఒక క్షణముక యుగముగా మారేని నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండేని నీవు నడిపించిన రోజునా యుగయుగాల తలపు మది నిండెనే యుగయుగాల తలపు మది నిండెనే ఏ హృదయ స్పందన నీ వే కదా నా హృదయ స్పందనే కదా విశ్వమంతనీ నామము గణనీయము విశ్వమంతనీ నామము గణనీయము ఈ సయ్యాన నీవే కద నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయని నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయని నీవు పెదవిప్పిన నీ సన్నిధి పాచిక బయలాయనే నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే హృదయ స్పందన నిదా యే సయ హృదయ స్పందన నివేకదా విశ్వమంత నినామము గణనీయము విశ్వమంత నినామము గణనీయము సయానా హృదయ స్పందన నీవే కదా నీట పండునే నీవు వరు ని వేలా నా తలపుల పంట పండునే వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని వధువు నై నేను నిను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే యుగ యుగాలు నన్నేలు కొందువనే ఈ స్యానా హృదయ స్పందన నివేకద ఏ శయనా హృదయ స్పందన నివేకదా విశ్వమంత నిము గణనీయము విశ్వమంతనీ నమము గణనీయము ఏ సయ్యా హృదయ స్పందన నివే కదే సయ హృదయ స్పందన నివే కద అైజ్ లాడ్ దీపక్క పర్షుద్వేవా మీకు వందనాలు వేసయ్యా సర్వోన్నత తండ్రి మీ కృతజ్ఞతలనైనా ప్రభా ఈ ఉదయం నుంచి ఇంతకు మళ్ళీ కాచి మీకు వందనాలు ప్రభా ఈ మధ్యాహ్న కాలంలోనైనా మీ యొక్క వాక్యాన్ని మేము మినాలి సిద్ధపడుతుండగా మీ యొక్క పర్షుదాత్మ నడిపి మీ యొక్క తన మళ్ళీ కృపలో మరుసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క రక్షణ ప్రణాళిక నుంచి చివరి వరకు కొనసాగించుకోవడం లేక సహాయపడమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభావ మీరు అనేక పర్యాలు మా తను మాట్లాడుతున్నారు కానీ ప్రభు మేము దాన్ని పట్టించుకుంటలేం వాటిని పాటిస్తలేం అందుకు ప్రభావ నేను మీ మేము కానీ అద్భుత కార్యాలను మేము చూడలేకపోతున్నాం ప్రభు సహాయపడితాన్ని కలించమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో ఉన్న వారిని అందరినీ సర్వసతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రభావ రక్షింపబడ్డ వారందరి ఆ యొక్క వెలుగులో సంచరించాలనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది కానీ మీ యొక్క తిరుమల వాక్యానికి చూపించి దాని ప్రకారంగా పాటించేవారు అప్పుడవ్వా మందిరంలోనికి అడుగు పెడతారని మీరు అనేక పర్యాలు మా చేస్తారు కాబట్టి మా తను మాట్లాడి మా జీవితాలు సరిజేది ఎట్లా పాటించాలి ఆ పాటించే సేవా జీవితాల్లో మమ్మల్ని అందరూ నడిపించామంటే ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం కొంత ఆల్మోస్ట్ ఒక వారం నుంచి మనము యొక్క ఆత్మీయ జీవితాలకు సంబంధించిన విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం ఏ రీతిగా మన సేవని మనం కొనసాగించుకోవాలా అన్నది ముఖ్యంగా డిసెంబర్ చివరికి వచ్చేటప్పటికీ ప్రభు కొన్ని విషయాలు మనకి బయలుపరిచినట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ రికార్డింగ్స్లో ఉంటాయి అవన్నీ కాబట్టి వాటికి సంబంధించిన మరికొన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా మనము పోయిన ఆదివారము దేవుని గొర్రెపిల్ల ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అన్న అంశం గురించి మనం ధ్యానించినాం అయితే దానికి సంబంధించిన ఏ కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడైతే రక్షణ పొందుతామో రక్షణ పొందిన వారి జీవితం ఏ రీతిగా ఉండాలా అన్నది చాలా మటుకు నేను గమనించింది రక్షణ పొందిన వాళ్ళకి స్టార్టింగ్లో దేవుడి మీద ఆసక్తి బాగుంటుంది కానీ వారి శ్రమలు విపరీతంగా స్టార్ట్ అయిపోయినాక చల్లబడతూ ఉంటారు చాలామంది అదే రీతిగా తయారవుతారు చివ్ ఏంటంటే రక్షింపబడినాంకనే శ్రమలు ఆరంభమవుతాయి రక్షింపబడక ముందు ఏముంటుంది అంత సుఖం ఉంటుంది క్రైస్తవ జీవితంలో అది మనం చెప్తలే మనుషులకి రక్షింపబడినాంకనే ఆరంభమవుతాయి శ్రమలు అది మనం చెప్పాలా ఎందుకు అంటే రక్షింపబడినాంకనే శ్రమలు ఆయన జీవం వల్ల దేవుడు కాబట్టి ఆయన నిజంగా జీవం దేవుడు అన్నప్పుడు ను రక్షింపబడ్డాక అది ఏ రీతిగా రుజువుపరచాలా శ్రమలు వస్తే ఖచ్చితంగా శ్రమలుగుండా మనం పోతుంటాం దాని తర్వాత వాటిని విజయం పొందుతూ ఉంటాం దాని తర్వాతనే మన విశ్వాసం బలపరచబడతా ఉంటుంది అది విధానం అన్నట్టు మనం నేర్చుకున్న విధానం కాబట్టి ఈరోజు నేను మన ప్రభుకు సంబంధించిన విషయాలు కొన్ని చూపిస్తాను యోహన్ శువార్త నుంచి మతైసు వార్త మూడవ అధ్యాయం మత్సు వార్త మూడవ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం ఇవ్వచ్చు మతైసు వార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వర్షాలు కొంతవరకు మనం దానికి అనించడం కానీ దాన్ని ముగించలేకపోయాము సువార్త మూడవ అధ్యాయము పదమూడు పదిహేను పదమూడు నుంచి పదిహేడు ఆ సమిన వ్యూహాను చేత బాత్వేశం పొందుటకు ఏసు గలలీల నుండి ఎవరిదన దగ్గర ఉన్నా అతని యుద్ధకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్సం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుతున్నావా ఆయన ఆయన ఆయనను నివారింప చూచేను ఇది ఆత్మీయమైన విషయం బాగా అర్థం చేసుకోవాలా యోహాను భక్తుడు ఏసు ప్రభుకి బాప్తిజం ఆపాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ పద్నాలుగో ఇది బహు కష్టతరమైంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన కండ్లకు ఎందుకు దేవుడు చూపిస్తాడు ఒకవేళ చూపించకపోయింటే ఏముండేది ఏమయ్యేది చూపించడం వల్ల పశ్చాత్తాపం వస్తూ ఎందుకంటారే నేను ఎంత తప్పు చేసినా గతంలో అన్న విషయం యోహాను బాప్తిజం యోహాను మన ప్రభుని బాప్తిజం ఇవ్వడి ఇవ్వకుండా అడ్డగించిండు ఈ వాక్యం ప్రకారంగా పద్నాలుగో వచనంలో ఎన్ని సంవత్సరాలు ధ్యానించినాం కానీ అది ఎందుకో తగలలే మన కండ్లకి ఈరోజు తగిలింది ఎందుకు అంటే నువ్వు నేను కూడా అట్లా చేస్తున్నావేమో అని చూపించడం కొరకు ఈరోజు తగిలింది మన కండ్లకు మనం కూడా అదే రీతిగా అడ్డగిస్తున్నామా మనుషులని బాప్తిజమం పొందనీయకుండా మనుషులని రక్షణలకు రానియకుండా మనుషుల శ్రమల నుంచి విడుదల మనం కూడా అడ్డగిస్తున్నామా మన ప్రభువు బాప్తిజమం పొందకపోతే ఏమవుతుంది మీకు ఎవరికన్నా తెలుసా అది నేను డిసెంబర్ ట్వంటీ రోజు చెప్పినాను ఏసు అన్న పదంకి సంబంధించిన అర్థాలు ఏసు అన్నప్పుడు మానవుడు క్రీస్తు అన్నప్పుడు దేవుడు ఎందుకంటే సంపూర్ణ మానవుడు సంపూర్ణంగా దేవుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు అభిషేకం పొందినవాడు అంటే పరిశుధాత్మ నిండినవాడు పరిశుధాత్మ అంటే దేవుడు కాబట్టి ఏసు అన్న శరీరంలో దేవుడు నివసించాలా అంటే అభిషేకం అన్న విషయం నేను ఆ రోజు ఏసు ప్రభు మీదికి పరశుదాత్మ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు మనం అక్కడ చూసినాము అది ఆ రోజు ఆయన బాప్సం పొందినాకనే వాప్సం పొందకపోతే మటుకు పరశుదాత్మ రాకపోతే ఆయన దైవత్వము ఈ లోకానికి బయలుపరచబడదు ఎన్నిసార్లు ఈ శరీరం మనల్ని అడ్డగిస్తూ ఉంటది ముఖ్యంగా ఈరోజు నేను ఆ విషయాలు మీకు చూపించదనుకుంటున్నాను ఏసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగ జరుగుట ఇలాగు నెరవేరుట మనకు తగ్గి ఉన్నది కాబట్టి నీతి యావత్తు ఇలాగ జరగాల మనం ఏం చేయాలా నీతిని కొనసాగించే వారమే ఏ రోల్ అయితేనేది ఏ పాత్ర అయితేంది నీతిని కొనసాగించాలా కాబట్టి మనం ఇవన్నీ చేయక తప్పదు అంటున్నాడు దాని తర్వాత చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా బాప్తిజమం పొందడానికి సిద్ధంగా ఉన్నవాడు వాప్సం ఇచ్చేటోడే అడగిస్తున్నాడు అనేది ఒక పాయింట్ దాని తర్వాత బాప్తిజం పొందే వాళ్ళని మనం ఎట్లా ప్రోత్సహించాలా ప్రేరేపించాలంటే అట్లైనా కానీ ఎట్లయినా కానీ అందుకే నేను కొన్నిసార్లు చెప్తా ఉంటా నాకు రాత్రి దేవుని స్వరం వినిపించింది నిజంగా స్వరం విన్నా చెవులారా తెల్లవారు లేసిపోయి బాప్సం తీసుకున్నాను చెప్తా ఉంట ఎందుకు దాన్ని కొనసాగించకపోతే నువ్వు అట్లా చెప్పకపోతే కొనసాగదు ప్రేమతోనే చెప్తాము ఒత్తిడి చెయ్యము కాని వాళ్ళకు పశ్చాత్త పడి మార్ మనస్ పొంది బాప్సం సిధపడి లాగనే సిధపరచాలా అది మనం నేర్చుకున్నాం ఈ విషయాలలో మన సేవలో కాబట్టి పదహారో వచనంలో మనం చూస్తున్నాం ఏసు బాప్తిజం పొందిన వెంటనే ఎందుకు ఏసు క్రీస్తు అనలే బ్రదర్ ఓరణ కదా వాక్యము పదహారో వచనంలో ఏసు బాప్తిజం పొందిన వెంటనే అన్నాడు మరి అప్పటికి ఇంకా క్రీస్తు కాలేదు కాబట్టి అండ్ ఇంకా మానవుడు లాగనే ఉన్నాడు కాబట్టి సంపూర్ణ కాబట్టి ఏసు బాప్తిజమం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను వెంటనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల వాక్యం నీళ్ళు అన్నప్పుడు వాక్యం నీళ్ళలో స్నానం చేయబడ్డ జీవితం అంటాడు పౌలు హెబ్బలు రక్షణ పత్రికలో దాని తర్వాత నీళ్ళు దేవుని వాక్యానికి కాబట్టి వాక్యం చెప్తుంది రక్షణ అనుభవంలోకి రావాలా బాప్సం పొందాలని బట్టి ఓ రకంగా నూతన జన్మ అనుభవం కదా ఇదంతా బాప్తిజం సంబంధించిన బోధ కాబట్టి ఏసు బాప్తిస్మ పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చాను కాబట్టి వాక్యం ధ్యానించినాక నువ్వు ఒడ్డుకు రావాలా అంటే సిద్ధపడాలా వాక్యంలో నానబడినాక నీ జీవితం సిధపడే జీవితం అంటే ఆయన ఒక పని కొరికి లోకంలోనే వారం చూపించిన ఎందుకంటే హేచికల్ గ్రంథం ఈరోజు ఎనిమిది అధ్యాయుల చూపించిన లూసిఫర్ కూడా అభిషేకం పొందిన ఏ దూతకు కూడా అభిషేకం లేదు లూసిఫర్ పొక్కనికి అభిషేకం ఇచ్చిండంటే ఈ లోకంలో వానికి ఒక పని అప్పగించిండు అని వాడు ఏం చేసిండంటే ఆ పని చెయ్యలే వాడు స్వార్థంతో ఏం చేసిండే ఆ చేయాల్సిన పని మీకు నేను ఆ ప్రశ్న కూడా వేసినట్టున్నా బహుశా అది ఏం పనో మీకు తెలుసా అని వాడిని ఎందుకు దేవుడు అభిషేకించిండు ఏ పని అభిషేకించిండు ఎందుకంటే భూమి మీద దేవుని కార్యాలు చేయాలంటే ఆయన అభిషేకం అంటే ఆయన పర్మిషన్ అవసరం లేకపోతే నువ్వు చేయలేవు నీకు అధికారం ఉన్నా ఆయన పవర్ లేకపోతే పనులు జరగవు అని నేను చూపించిన అది అధికారం ఉన్నా ఎందుకంటే భూమిని దేవుడు మనిషికి ఇచ్చిండు అందుకు నీకు అధికారం ఉంది దూతలకు అధికారం లేదు దూతలి లోకంలో ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ లేదు దేవుడు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు ఎక్కడ చేయలేరు ఎందుకంటే నీ నీ ఆమోద అవసరం ఎందుకంటే మనిషికి ఈ భూమిని ఇచ్చిండు కాబట్టి భూమి మీద మనిషి ప్రమేయం లేకుండా దేవుడు ఏం చెయ్యడు అందుకు నీకు నీ ప్రేయర్కి అంతా పవర్ ఉంది నువ్వు అటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆమోదిచ్చినట్లు ఆయన పవర్కి ను ఆమోదిస్తున్నావు ఈ లోకంలో పనిచడానికి అందుకే నువ్వు ఏసుకృతానా కద్దిస్తే దయాలు వెళ్ళిపోతాయి లేకుంటే పోవ్వు ఆమోద ఇవ్వాలా వాటికి వెళ్ళిపోండాను కాబట్టి అవి ఇల్లీగల్గా ఈ లోకంలో మనకు తెలుసు మనుషులలో ఇల్లీగల్గా దూరిన్నాయి తెలుసు వీళ్ళదు నువ్వు దాన్ని ఆమోదం చేస్తున్నావు ఇంతకాలం ఇప్పుడు దాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది ఉండడానికి వీళ్ళేదాన్ని దానికి దానికి లేదు అక్కడ స్థానం అందుకే అవి ఎక్కడో ఒక స్థలంలో ఉండాలా ఏదో శర్రం అవసరం కాబట్టి పందుల దొరుకుతుంది కాబట్టి పశువుల దూర్తయ్యాయి వాడికి ఎక్కడన్నా అవకాశం మనుషులు దొరుతాడు మనుషుల దూరితే వాడి కోరికలు తీర్చుకుంటాడు పశువులలో దూరితే వాడు కోరికలు తీర్చుకోలేడు కాబట్టి తీర్పు దినం వరకు వాడు ఈ లోకంలో అన్యాయంగా ఉన్నాడు వాణ్ మీద నీకు అందుకే అధికారం ఇచ్చండి ఎందుకంటే నీకు న్యాయంగా ఇందులో అధికారం ఉంది లోకంలో పరలోకంలో నీకు అధికారం లేదు పరలోకంలో నువ్వు రావాలంటే నువ్వు ఆత్మలో రావాలా శరంతం దర్చుకొని రాలేవు అది అసాధ్యం అది కాబట్టి భూమి తీయబడ్డది భూమిలోనే ఉండాల్సింది అంతే నీ ఆత్మ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి నువ్వు అక్కడికి పోగలవు అందుకని ఆకాశము తెరబట అనేది మనం ఇక్కడ చూస్తున్నాం నువ్వు వాక్యంలో బలపడి ఒడ్డుకు రాకపోతే అంటే ఒడ్డుకు అంటే ప్రభు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం అన్నట్టు ఒడ్డుకు రావడం అంటే నేను రెడిగున్న పోవడానికి ఇంటికి నేను రెడిగున్న బయటికి పోవడానికి అర్థం కాబట్టి ఒడ్డుకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడేను దేవుని ఆత్మ పౌరము వలే తన మీదికి దిగు వచ్చట చూచాను ఎవరు చూస్తున్నారు ఇది యోహన్ ఆయన అంతవరకు నైన్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఆకాశం తెరబడుట ఆ రోజు ఆయన నివారింప జోషిండు గాని బాప్సం ఇవ్వకుండా ఆయనకి ఇది బయలుపరచబడలేదు ఇంకా దాని తర్వాత టైం ముగించుతుంది ఆయన మరణించబోతుండే త్వరలో యోహన్ ఇచ్చి యోహన్ కాబట్టి దేవుడు అందుకే ఈ పనులు మనం జరగక తప్పదు ఈ ఇట్లా నెరవేరక తప్పదు మనకు మనకు తగి ఉంది అంటున్నాడు నీవంతే నేనంతే నువ్వు ఈ లోకంలో బాప్సం ఇవ్వడానికి వచ్చినావు నేను ఈ లోకంలో భాప్సం పొందుకొని మరణానికి ఇస్తే నేను వచ్చినాను కాబట్టి గొరపులలాగా నేను తయారు కావాలి కాబట్టి నేను త్వరగా లేకపోతే ఈ లోకానికి విడుదల కాదు అందుకు నేను వచ్చినా ఇక్కడికి సైతాన్ని నుంచి అధికారం లాక్కోడానికి నేను వచ్చిన ఎందుకంటే నేను అది వాణ్ణికి ఇవ్వలే మొదట అది మనిషికి ఇచ్చిన మనిషి తన కర్తవ్యం నెరవేర్చుకోవాలంటే మనిషికి తిరిగి నేను ఇవ్వాల అధికారం కాబట్టి దేవు బాప్తిజం ఇచ్చి వ్యూహానికి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇది ఆకాశం తెరబడను దేవుని ఆత్మ పౌరము వల్లే దిగి తన మీదికి వచ్చిన చూచాను ఎంత గొప్ప వ్యక్తి అనే విషయం నేను జ్ఞాపకం ఇక్కడ ఏసు ప్రభుకే బాప్తిజం అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎంతగా తన్ను తాను రిక్తునిగా మార్చుకున్నాడు రిక్తుడు అంటే ఎంటీ మొత్తం ఎంటీ చేసుకుంటాను హృదయాన్ని తన జీవితాన్ని నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి మొదలుకొని పెద్దగా అయినంతవరకు అరణ్యమైన జీవించి మనలాగా సిటీలో మంచి స్కూల్స్ కాలేజెస్ పోయిన టైప్ కాదు కదా పట్టణంలో జీవించిన జీవితం కాదు కదా తల్లిదండ్రుని విడిచిపెట్టేసి ఒంటరిగా అరణ్యంలో ఎంతో కాలంగా జీవిస్తూ మనలాగా ఆహారం తినలేదు అతను తేనె తింటూ బ్రతికినవాడు తోలు దుస్తులు ధరించుకున్నవాడు అంతగా సంపూర్ణంగా ఆయన తృణీకరించుకుంటు తన జీవితాన్ని కాబట్టి ఇంకొక అతను సంపూర్ణంగా తన జీవితాన్ని తృణీకరించుకొని ఈ లోకంలోకి వచ్చిన వానికి బాప్తిజం ఇవ్వగలిగిండు ఆశ్చర్యంగా ఉంటుంది ఇదే సేవా విధానం సంపూర్ణంగా తృణీకరించుకున్న వాళ్ళే ఒకరికొకరు హెల్ప్ చేసుకోగలరు మనం అక్కడ గమనిస్తుంది ఏంటంటే జీవితము సంపూర్ణంగా నా ఏమంటాం కంప్లీట్లీ పోర్ డౌట్ అంటాం కదా ఇంగ్లీష్ లో ప్రోక్షింపబడ్డ జీవితం సంపూర్ణంగా ప్రోక్షింపబడ్డ జీవితాలు ఇవి రెండు బహు కష్టతరమైన జీవితాలు ఇవి కానీ వాళ్ళు జీవించింది అట్లా యూహాను భక్తులు జీవించింది మన ప్రభు కూడా రీతిగా జీవించింది వాళ్ళ వాళ్ళ యొక్క సంబంధం ఆ రీతిగా ఉంది ఆశ్చర్యకరంగా వాళ్ళ సంబంధం కానీ దాని వాళ్ళిద్దరు కలుసుకున్నట్టు మనం ఎక్కడ చూడం కూడా అది ఒకటే అవకాశం అనేది మన ప్రభు లాంటి వాడికి బాప్స్యం ఇవ్వడము దాని తర్వాత అతను మరణించడం పని అయిపోయింది కాబట్టి అయితే పదిహేడో వచ్చనము బహు ప్రాముఖ్యమైంది ఇది చాలా మంది ఇట్లా నిర్లక్ష్యంగా విడిచిపెట్టేస్తారు కానీ ఎంతోమంది దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తారు దీన్ని ఆయన బాప్సం పొందినాక దేవుని ఆత్మ ఆయన మీదికి వచ్చినట్లు మనం చూస్తున్నాం తర్వాతనే మరియు ఇదిగో ఇయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించినని ఒక శబ్దము ఆకాశనుడి వచ్చాను ఇది ఎవరు విన్నారు చెప్పండి బాప్తిజమి వ్యూహాన్ని అంటే సైతానుడు బాప్తిజి వ్యూహాను కూడా అతని ఆలోచనలను చెరపడాకు ప్రయత్నించాడు నివారించడం చూసిడు ఎందుకంటే ఎంత ప్రాముఖ్యమైన వాక్యం అంటే పదిహేడవ వచ్చినము తండ్రి ఆకాశ పరలోకం నుండి మాట్లాడుతున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను ఎందుకు అంటే ఈయన పట్టింది వదలడు తీర్మానించుకున్నాడు అంటే వదలడు ఏ పని అయినా స్టార్ట్ చేసినట్టే అలా అయిపోయిన తరపు విడిచిపెట్టాడు నీకు నాకు అయితే గుణా పట్టుకున్నామంటే వద్దనే వదలం నేనైతే వద్దనే వద్దాను ఏ పనైనా కానీ అది ఏడుకన్నా పోని ఎంత దూరమైన పోని వదిలిరేది లేదు వదిలేడదే రక్షింపబడి పాప్తిజం పొంది పరశుధాత్మ పొందుకున్న వాళ్ళు అందరూ దేవుని ప్రియ కుమారులు నేను నువ్వు అందరం నువ్వు ఆయన ప్రియ కుమారుడు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎక్కడ నిర్లక్ష్యం ఉండలేవు నేను ఇదే ఎప్పుడు ఆలోచిస్తూ ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను పరిశుధాత్మ గురించి ఎక్కువ దీర్ఘంగా ప్రకటించేవాడిని నేను ఎక్కడవైనా పరిశుధాత్మ పొందుకుంది పొందుతని చెప్పేవాడిని వేరే చర్చలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కార్యం కూడా జరిగిన పశుధాత్మ గురించి విపరీతంగా నేను ప్రకటించేవాడిని ఎందుకంటే ఒక్క క్షణం కూడా నువ్వు బ్రతకలే పరశుదాత్మ నడిపింపు లేకపోతే నువ్వు పరిశుధాత్మ నీలో లేకపోతే నీ నీ నడిపింపు అంతా గట్టుబడితటు వరిగెత్తుతూ ఉంటుంది ఎందుకంటే నీ ఆలోచనలకి ఆధారం కృష్ణుడు నీ ఆలోచనలను కొట్టి చూస్తూ ఉంటాడు వాడు నీ ఆలోచనలు దూరి నీ ఆలోచనలను తరమారు చేస్తుంటాడు పరిశుధాత్మ ఉన్నప్పుడు ఏమిటంటే అది అబద్ధము అది మోసము అది నువ్వు చేయకూడదు అని నేను హెచ్చరిస్తా అప్పుడు నీ ఆత్మ పరశుదాత్మతో పాటు కలిసి దాన్ని ఎదుర్కొంటుంది అన్నట్టు దుస్తుంది పరశుదాత్మ అభిషేకం అంతా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఇక్కడ పదహారో వర్షాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇది నేను ఎన్నిసార్లు హెచ్చరించిన గతంలో కూడా చాలాసార్లు ప్రకటించిన ఇది ప్రకృతి సహజంగా నెరవేరేటి దాని పరిశుధాత్మ అభిషేకము ప్రకృతి సహజంగా నెరవేరేది ఆయన తన తన మీదికి వచ్చిట చూసి అది వస్తుంది తన మీదికి వస్తుంది దేవుని యొక్క ఆత్మ మనం మీదికి వస్తుంది అవు అర్థమైంది ఇప్పుడు ఉదాహరణకి అపుస్త శిష్యుల మీద అపుస్తల మీద అగ్ని నాలుకలాగా విభజింపబడింది మళ్ళీ ఇక్కడ ఎందుకు పౌరంలాగా వచ్చినారని నాకు కొంత వస్తుంది ఇప్పుడు మీరు మీ రీసెర్చ్ లో వెతుక్కోండి మీరు కనుగోండి ఆడ అగ్ని రూపకంగా వచ్చింది ఇక్కడ పౌరం రూపకం వచ్చింది ఇప్పుడు మనకి సేవ విధానంలో సేవలో ఉన్నప్పుడు పరుషుధాత్ముడు అగ్ని నాలుకల వల్లే విభజింపబడి వాళ్ళందరి తల మీదకి వచ్చినట్టు మనం చూస్తామంటే ప్రకృతి సజంగా నెరవేరింది ఇది కూడా ప్రకృతి సజంగా నెరవేరింది వచ్చింది అందుకే నువ్వు వర్షిప్ చేసినప్పుడు దేవుని ఆత్మ నీ మీద దిగి వచ్చినప్పుడు నువ్వు నీ శరణం కొట్టుకుంటా ఉంటుంది అది ప్రకృతి సహజంగా నెరవేరేది కదా పరశుధాత్మ పొందుకున్నవాడు ఖచ్చితంగా జీవం గల దేవుణ్ణి రుచి ఆ పరిశుద్ధాత్మ నీ తల మీదకి వచ్చేంత వర్క్ నువ్వు సరిగా రుచి చూడలేవు దేవుణ్ణి అదంతా ఆచారబద్ధంగా ఉంటుంది జీవితం నీ మీదికి ఖచ్చితంగా దిగి రావాలి అందుకు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఏసు ప్రభువు గురించి తండ్రి సాక్షిమిస్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు అని ఈయనందు నేను ఆనందించుతున్నాను ఎందుకంటే ఈయన చేయబోయే కార్యం ఎవరు చేయలేరు ఇప్పుడు ఈయన కేవలం ఏసే కానీ క్రీస్తు కాలేదు అందుకే ఏసు బాప్సం పొందిన వెంటనే అని వాక్యం మళ్ళీ క్రీస్తు కావాలి కదా ఈయన క్రీస్తు అయితనే కానీ ఈయన కార్యం స్టార్ట్ చేయలేడు కాబట్టి నేను వాడు గమనించింది ఏంటంటే అది బహుభారంగా అది నన్ను వెంటాడుతుంది రెండు మూడు వారాల నుంచి అభిషేకము లేకుండా ఈ లోకంలో నువ్వు ఏమీ చేయలేవు దేవుని సేవలో ముఖ్యంగా అభిషేకము ఎందుకు అంటే అదొక రకమైన లైసెన్స్ లాగా ఈ లోకంలో పనిచేయాలంటే నువ్వు చేయలేవు లేకపోతే పని ఏం పనిచేయలేదు దేవుని సేవ చేయలేవు అభిషేకం లేకుండా అభిషేకం లేకుండా చేస్తే ఇల్లీగల్ అన్నట్టు అన్యాయం అన్నట్టు అది అందుకు అక్రమం చేయవట్లారా అన్నాడు అన్యాయం చేయవట్లారా అన్నాడు కానీ మనము పశుధాత్మ అభిషేకం లే చేస్తేనే న్యాయబద్ధంగా సేవ ఎందుకంటే అగ్ని నాలుకల వల్ల విభజింపబడి వాళ్ళ మీద వచ్చి వాయినట్టు మనం చూస్తాం అది శరీర ప్రకృతి సహజంగా జరిగింది అది దాని తర్వాత వాళ్ళు భూది గంతంలో వరకు సాక్షులుగా ఉన్నారా లేదా అది విధానం కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు అన్న సాక్ష్యము పైనుంచి వినిపించింది మళ్ళీ ఇప్పుడు రుజువు కావాలి కదా ఈయన నేను ఆనందించినాను మళ్ళీ ఆ ఆనందం రుజు కావాలి కదా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా నువ్వు నిజంగా ఆయన ప్రియ కుమారుడు నీ అందరూ దేవుడు ఆనందించాలంటే నువ్వేం చేయాలా నువ్వేం నీకేం అనుభవాలు రావాలా చెప్పండి మీరు ఎటువంటి అనుభవాలు మీరు రుచి చూడాల్సి నేను అనేది ఏందే ఒకటే చెప్పడానికి బాగానే ఉంది నేను దేవుని బిడ్డని దేవుని గోడపిల్లని నేను రక్షణ పొందిన వాడను అన్ని చెప్పుకుంటావు కానీ నెక్స్ట్ ఆయన ప్రియ ప్రియ కుమార్తెవు నువైతే అదే రీతిగా నీ అందు ఆయన ఆనందిస్తున్నాడైతే నెక్స్ట్ లెవెల్ ఏంది అందుకే మనం నాలుగవ అధ్యాయంలో చూస్తాం మత నాలుగో అధ్యాయం మొదటి వర్షంలో అప్పుడు ఎప్పుడు ఈయన నా అనే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తుండే సైతాన నీకు కూడా అభిషేకం ఉంది ఈ లోకంలో ఇప్పుడు నా కుమారున్ కూడా నేను అభిషేకం ఇచ్చినా ఇప్పుడు చూడు ఆయన పని చేయబోతుండే నీకు ఇచ్చిన పని నువ్వు చేయలేకపోయినావు ఇప్పుడు ఆయన చేస్తుండే పని నీకు అభిషేకం నీకు నేను అభిషేకం ఇచ్చినా అయినా కానీ నువ్వు అభిషేకాన్ని వంబు చేసుకున్నావు దాన్ని నువ్వు నేను తీయలేను అభిషేకం ఇచ్చినాక ఒకసారి అభిషేకం ఇచ్చినాక నేను ఎప్పుడు తీయలేను ఎందుకంటే ఈ లోకంలో నీ కొరకు నేను అభిషేకం ఇచ్చి పంపించినా నువ్వు దాన్ని సద్వీనం చేసుకోలే కానీ నా ప్రియ కుమారుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటానికే నాకు అంటే ఇష్టం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సద్వినియగం చేసుకునే వాళ్ళు అంటే ఆయనకి సంతోషం ఆయన సంతోషము పరిపూర్ణం కావాలంటే నువ్వు ఆయన ప్రియ కుమారుడవు ప్రియ కుమార్తెవు అని చెప్పిన వాక్యము రుజువు కావాలా అంటే ఏం చేయాలా అప్పుడు ఏసు అపవాది చేత శోధిపరుడకు ఆత్మ వలన ఆయనతో కొనిపోబడను ఇది నేను కొన్ని సంవత్సరాల క్రితము తీర్ణంగా వాక్యం దేవుని యొక్క ఆత్మ యేసుపైని శోధనకు పంపిస్తుంది అంటే ఎట్లుంటుంది కదా చెప్పుకోవడం గుడ్డిగా చదివేసిపోతూ ఉంటారు స్టేజ్ల మీద నేను ఛాన్సాలు చూసిన ఏసు ఇంకా ప్రభు కాలేదు ఇంకా క్రీస్తు కాలేదు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలకు కొనిపోబడెను కాబట్టి పరిశుద్ధాత్మ మనకు తెలుసు పరిశుధాత్మ గురించి ఎంతో ధైర్యంగా ధ్యానించినా సరిపోదు అవి ఎన్ని సమాచారం నుంచి ధ్యానించినా నాకైతే పరిశుధాత్మ గురించి ఆశ్చర్యం వెరీ స్ట్రెయింజ్ పర్సన్ త్రిత్వంలో బహు ఆశ్చర్యకరమైన మనిషి వ్యక్తి లాగా కనిపిస్తున్నట్టు నాకు మనకు తెలుసు అతను ఆదరణకర్త ఆదరణించిన వాడు మనకు తెలుసు మనకి శక్తిమంతులను చేస్తాడు మనకు తెలుసు మన సరస్వతంలో నడిపిస్తాడు కానీ మనల్ని శోధలకు కూడా నెట్టుతాడు అని ఎంతకాలమైంది మనం నేర్చుకొని ఎప్పుడు విన్నాం మన లైఫ్లో బ్రదర్ నాకు ఎన్నో శ్రమలు బ్రదర్ అంటే మెంటల్ అర్థం కాదు ఏంటంటే పరిశుద్ధాత్ముడే నిన్ను శ్రమల గుండా పోనిస్తున్నాడు శోధింపబడకు పరిశుద్ధాత్ముని నేను పంపిస్తుండడు పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన కా పని ఇది నేను చాలా చూసిన పుస్తకాలు పరిశుధాత్మ మీద గతంలో ఎంతోమంది దేవజనులు రాసిన పుస్తకాలు కానీ ఎవరు కూడా ఇది చెప్పలేదు పరిశుద్ధాత్ముని ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రక్షింపబడ్డవాడు క్రొత్తగా జన్మించిన పడ్డవాడిని అరణ్యంలోకి శోధింపటకు పంపుతున్నాడు అంటే ఇది ఇది ఆశ్చర్యంగా ఉంటుంది ఎట్లా అర్థం చేసుకోవాలా అంత డీప్గా పోతే ఇది అబద్ధ బోధన అంటారు చాలా మంది ఎందుకు అంటే వాళ్ళకి అటువంటి కాబట్టి ప్రకృతి సహజంగాణానికి ఆత్మీయలే తెలుస్తుంది వెరి వాడి లాగానే ఉంటుంది అది వెరితనం లాగానే ఉంటుంది వాడికి అక్కడ ఆల్రెడీ ఒకడు అభిషేకం పొందిన వాడున్నాడు ఇక్కడ నీకు అభిషేకం ఇచ్చి వాన్తోని శోధిం పట్టకు పంపిస్తుండు అది ఎట్లా అర్థం చేసుకుంటాం ఎటువంటి దేవుడినా ఇటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు కదా ఎక్కడ కూడా ఈ లోకంలో ఈ సృష్టిలా ఒక అభిషేకం పొంది సైతాన్ ఉన్నాడు అక్కడ ఇక్కడ నిన్న అభిషేకం నీకు అభిషేకం ఇచ్చి వాన్ చేత శోధింపట్టకు వాళ్ళ ఆయన ఆత్మ చేతనే ఇది బహు కష్టతరంగా ఉంది అర్థం చేసుకోవడం తర్వాత నేను అనేది ఏంటంటే ఈ ఇది కొత్త సంవత్సరం అని మనం ఎప్పుడు చెప్పాం ఎందుకంటే సూర్యుని క్రింద ఏది కొత్తది లేదంటాడు కొత్త ధనం లేదంటాడు ప్రసంగి ఓ పాట పాడటోల్ల మేము చాలా కాలం కిందట కాలేజ్ డేస్లలో సూర్యుని క్రింద లేని లేదు ఏ విధమైన కృతధనం సూర్యుని క్రింద లేని ఏ విధమైనా కృతధనం నీతి సూర్యుడు ఒక పాట పాడేవాళ్ళము కాబట్టి సూర్యుని కింద కృతదనం ఏం లేదంటాడు ప్రసంగి కానీ మనం అంటున్నాం ఈరోజు కొత్త సంవత్సరాలు కొత్త దినాలంటే అంది క్రొత్తవని ఏది క్రొత్తది లేదు మనకు తెలుసు క్రొత్త జన్మ ఒకటి తప్ప క్రొత్తది ఏమీ లేదు అందుకు మనం చాలా ప్రార్థంతిస్తాం ఎక్కడమైనా ఆల్టర్ కాల్స్ ఇస్తాం మనం ఎక్కడ అనిల దగ్గర పోయినా కానీ పాపాలు ఒప్పుకోండి ఏసును నమ్ముకోండి ఏ స్వాన్ స్వీకరించండి అంతకంటే ఎక్కువ లేనే లేదు మన సేవ అవసరం కూడా లేదు మర్మాలు మర్మాలు మర్మాలని అసలైన మర్మము రక్షణ తండ్రి ఇంటికి నువ్వు పోవ్వాలంటే దారి మర్చిపోయినావు ఈ లోకానికి వచ్చి నీ నీ లోకం కాదు నీ లోకం నీవు నీ ఇల్లు ఇంకెక్కడ ఉంది నువ్వు పరిదేశి వీ లోకంలో అడ్రస్ మర్చిపోయినావు పాపం వలన నీ ఇంటికి రూట్ మర్చిపోయినావు పాపం వలన ఆ రూట్ ఇవ్వడానికి అందుకే నేనే మార్గం అనడు అడ్రస్ చెప్పడానికి వచ్చి మీకు అడ్రస్ ఇది కదా సరాసరి తండ్రి వచ్చి తీసుకొని నేను ఆశ్చర్యం కదా ఎంత గొప్ప తండ్రి మనం వెంబడిసిన తండ్రి అటువంటి వెలుగులోనికి నడిపించాలి కదా దేవుడు ఈ సంవత్సరంలో మనం అటండే పోతాం ఎందుకంటే డిసెంబర్ తర్వాత అన్నాడు దేవుడు ఇవన్నీ ప్రకృతి సహజంగా కూడా జరగబోతున్నాయి అది మనం చూడాల ఈ కార్యలు సూచక అన్ని కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు నేను ఎన్నిసార్లు చూసిన చీకటి శక్తులని దయ్యాలని డీమన్ స్పిరిస్ట్ని ఎన్నిసార్లు చూసిన నేను చూడగలిగింది నేను వాటి అన్ని ప్రభుని ఒకసారి నేను శిల మీద శ్రమ పడుతున్నట్లు కాదు మొక్కళ్ళ మీద ఆయన సింహాసనాన్ని చూసిన మొక్కళ్ళ మీద ఉండి పట్లోకంలో ఎంతో స్థల ఎంతోసేపు నేను తిరిగిన ఎన్నెన్నో అనుభవాలు నేను చూడగలిగినాను అవి తిరిగి రాబోతున్నాయి మళ్ళా నీ జీవితంలోకి ఇవ్వచ్చు నువ్వు చూస్తావు ఎందుకంటే ఈ వాక్యం రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ నేను చెప్పింది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఇది చూడండి రెండవ వచ్చిన ఈ విషయాలు నువ్వు బాప్సం పొందినాక నీకు నేను మనం చెప్పినా కదా ఆ బ్రదర్ కృష్ణ బ్రదర్ ఇంకోరో సిస్టర్ ఉంటే పాపసం పొందినాక వస్తే శ్రమలు అని ప్రతి దాంట్లోకే నేను నడిపిస్తాడు రెండో వర్షంలో అదే చూస్తున్నాం నలభై దినములు నలభై రాత్రులు ఉపాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అయితే మనకు అందా తెలిసి ఇది ఎన్ని సంవత్సరాలు చదువుతా ఉన్నాం కానీ దినములు నలభై రాత్రులు ఉపాసం ఉంటే ఆకలి కాదా యాక్చువల్లీ రెండు రోజులకే ఉపాసం ఉంటుంది ఒక ఆకలి భయంకరంగా ఉంటుంది ఉపాసం ఉంటే నలభై దినములు నలభై రాత్రులు అంటే ఫార్ 24 ఫోర్ అవర్స్ కదా ట్వంటీ ఫోర్ ఇంటూ కదా నైన్టీ అవర్స్ అంతే నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ అవర్స్ తొమ్మిది వందల అరవై గంటల అరవై గంటలు మీరు మ్యాథమెటిక్స్ లో ఫాస్ట్ నాకంటే క్యాలకులేటర్ వాడుతుంద బ్రెయిన్ వాడుతున్నాం నేనైతే బ్రెయినే వాడుతున్నాకైతే క్యాలకులేటర్ లేదు బ్రెయిన్లనే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నది ఆ రోజులలో బ్రెయిన్లనే అంత చేసుకోవాలి కదా పని అయితే ఇక్కడ నలభై దినాలు నలభై రాత్రులు ఉపాసం ఉంటే దాని తర్వాత ఆకలి ఉన్నాడు అందులో ఆకలి లేదని ఉపాసం ఉన్న రోజులలో ఆకలి ఉండదు కానీ ఉపాసం అయిపోయినాక ఆకలి ఉంది ఎందుకో తెలుసా ఈ విషయం అర్థం కాకనే అందరూ తమ శరాలను గాయపరచుకుంటున్నారు ఉపాసల ద్వారా ఎందుకంటే ఒక విషయము ఉపాసాలు ఎందుకు ఉంటారు మీకు అందరూ తెలిసినదే ఎన్నోసార్లు మనం ఉపాసాలకు సంబంధించిన బోధలు జ్ఞాపకం చేసుకున్నాము ఏషియా గ్రంథాల నుంచి అక్కడక్కడ ప్రాంతాల నుంచి తర్వాత కృతజ్ఞ ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో వాక్యాలలో ఉపాసనకు సంబంధించిన విషయాలు కానీ ఒక పాయింట్ ఈయన నలభై దినములు నలభై రాత్రులు ఎందుకు ఉపాసం ఉన్నాడు వాక్యం చెప్పాలా కదా వాక్యం అక్కడ తేడా చెప్తుంది రాత్రి బగలు ఉన్నాడు ఉపాసమైన నైట్ అంతా ఉపవాసం ఉన్నాడు అంటే ఇది సాధ్యం అని చెప్తుంది నలభై దినాలు నీ శరీరం భరించగలదని చెప్తుంది నేను చూసినా కొంతమంది ఉంటారు ఉపాసాలు వందల రోజులు కూడా ఉంటారు ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో అయితే ఎందుకు ఉపవాసం ఉంటారో తెలుసా చాలా మంది తొంభై ఏదో సమస్య ఉంటుంది కాబట్టి సమస్య నుంచి పరిష్కారం పొందుకోవడం కొరకు ఉపాసం ఉంటారు కానీ నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన నువ్వే పరిష్కారం ఎక్కడికెళ్ళి రాదు పరిష్కారం అని కాబట్టి నీ ఉపాసం వేస్ట్ అన్నట్టు పరిష్కారం నువ్వే కానీ నువ్వు ఇంకెక్కడికెళ్ళో పరిష్కారం వస్తే ఉపాసం ఉంటున్నావు అది వేస్ట్ ఉపాసం మనకు తెలుసు ఉపాసము యొక్క ఆత్మీయ సత్యం ఏందని అడిది ఉపాసం సమస్య వస్తుంది ఇది నేను చెప్తున్న ఈరోజు ఉపాసం ఉంటేనే సమస్య వస్తుంది సమస్య కొరకు ఉపాసం ఉంటున్నారు పిక్చర్లు కానీ ఉపాసం ఉన్నాక సమస్య వస్తుంది ఈ విషయం ఈరోజు నేను రిలీజ్ అదే ఆయన ఆకలి ఇప్పుడు నేను ఈ లోకంలోకి వచ్చినది ఏదో సమస్యను పరిష్కరించడం కొరకు అదే ఆకలి నన్ను ప్రియ కుమారు పిలిచిండు మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని రుజువుపరచాలా ఈయన అందు నేను ఆనందించినట్టే మళ్ళీ ఆయన దేంట్లో ఆనందిస్తాడు నేను మరణిస్తే కానీ ఆనందించాడు నేను మరణించకపోతే సృష్టికి ఎప్పటికీ విడుదల లేదు విమోచన లేదు చేయాలంటే నేను ఖచ్చితంగా ఎదుర్కోవాల పని అదే నా ఆకలి నా తండ్రి నన్ను ప్రియకుమార్ని కాబట్టి నా ఆకలి అదే నేను నిజంగానే ప్రియకుమార్ లాగా నా యొక్క ఆయన నా తండ్రిని నేను సంతోషపరచాలా ఆయన ఆయన నా ఎందు ఆనందించాలా మనం అట్లా ప్రయత్నించగలమా మనం అట్లా ఆలోచించగలమా రెండు రకాల ఆకలి గురించి మనం ఇక్కడ ధ్యానిస్తాం మూడవ వర్షంకి వచ్చేటప్పటికీ ఆ శోధకుడు వచ్చి నీవు దేవుని కుమరణం ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞపించు ఈ నోట్ల నుంచి వస్తే అది అవుతుంది వానికి తెలుసు పర్శుధాత్మ అభిషేకం పొందుకున్న నోట్ల నుంచి ఏది వచ్చినా అవుతుంది అది వానికి తెలుసు అందుకు ఇప్పుడు ఏమంటుంది తెలుసా నువ్వు ఆగేయి రాళ్ళు రొట్టెలు ఆగినట్లు అంటున్నాడు నువ్వు ఆజ్ఞ ఇస్తే నీకు అథారిటీ అంటేనే అథారిటీ కదా నేను పోయినవరే మాట చూపించిన ఏసు అంటేనే అధికారం అధికారం అని చెప్పారు కాబట్టి నీకుంది అధికారం ఆగేపీ రొట్టెలు రాళ్ళ రాళ్ళు రొట్టెలాగా ఉన్నట్లు ఎందుకంటే నీవు ఆకలిగా ఉన్నావు కదా అప్పుడు దేవుంట మెంటలో నేను నా ఆకలి వేరే రా అంటున్నాడు ఆకలి అందుకు నాలుగవ వచ్చినకి వచ్చేప్పటికీ నా చెప్తున్నాడు అక్కడ అందుక అందుకు మనుషుడు ఎందుకంటే ఏసు అంటే మనిషి కాబట్టి మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించిన నీ ఉన్నదని చెప్పాడు అనేది అనేను ఉన్నదని అనేను దాన్ని ఎంతకాలం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం వాడి వాడి నేను ఏం చేస్తా తెలుసా ఈ లోకపు ఆకలి తప్పటి పనికి లాగుతూ ఉంటాడు ఎప్పుడైనా కానీ నీ ఆకలి ఏంది నీకు తెలిస్తే చాలు నేను కూడా ఉంటే ఫుల్ డే ఉంటే కొంచెం చాలా ఉపాసం పూట ఉంటే ఉపాసం లేకుంటే నైట్ అంత ఉపాసం ఉంటుంది చాలా కాలంలో చుట్టాయి ఇప్పుడు కొత్తగా ఏముంటుందండి నేను ఉండే ఉపవాసము ఏదో సంపాదించుకోవాలని ఆస్తి అంతసరకన్నా ఎప్పుడూ ఉన్నాను ఉపవాసం నన్ను ప్రియ కుమారులను పిలుస్తాడు నయన్ ఆయన సంతోషించాలి అది ఎట్లా తీర్చుకోవాలా ఆయన వాక్యంలోని మర్మాలని నేను ఎట్లా తెలుసుకోవాలా నా ఆకలి ఎవరు చూడని విధానంగా చూడాలా ఎవరు అర్థం చేసుకునే విధానంగా నేను అర్థం చేసుకోవాలా అనేసి నేను ఎవరి గురించి కించపరచాను కానీ వాళ్ళు కనిపించింది నాకు కనిపించాలా వాళ్ళు చూడింది నేను చూడాలా వాళ్ళు గ్రహించింది నేను గ్రహించాలా వాళ్ళు చెప్పంది నేను చెప్పాలా కాఫీ పేస్ట్ కాదు కంట్రోల్ సి కంట్రోల్ బి కాదు కంట్రోల్ ఎన్ వస్తాలా లైఫ్లో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నన్ను జీవింపజేయాల రొట్టె కూడా అవసరమే అంటుండడు రొట్టె వలనే కాదు అంటున్నాడు కదా అక్కడ రొట్టె వలన మాత్రమే కాదు అంటే ఈ లోకాతీతమైన జీవం కాదు నేను చెప్తుంది అంటున్నాడు ఇక్కడ వాడేమో లోకాతీతమైన రొట్టె కొరకు నడిపిస్తాడు నీకు అధికారం ఉంది నీ నోట్లకెళ్ళి ఏది వస్తుంది అవుతుంది మీ రాయిని రొట్టె కానట్టు అవుతుంది అది చేసుకొని తినమంటున్నాడు నా ఆకలి అది కాదు తండ్రి నోట్ల నుంచి వచ్చే వాక్యం ప్రతి మాట అంటే దానికి విధేత చూపించడం నా ఆకలి దాని ప్రకారంగా జీవించడం నా ఈ విషయం చాలా మందికి అర్థం కాక గంటలు గంటలు రోజులు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అది ఎందుకు కూడా వాళ్ళకి తెలియదు అందుకే కొన్నిసార్లు నేను చెప్తా కూడా ఆయన శిలమ కొరకు ఉపాసం ఉన్నాడు మళ్ళీ నువ్వు ఏ దేని కొరకు ఉపాసం ఉన్నావు కొంచెం కించపరిచినట్లు ఉంటుంది కదా మాట స్టేజ్ మీద పోయితే చెప్తే నేను అదే గమనిస్తూ ఉంటాను ఎఫ్ఎస్ రాష్ట్ర పాత్రకు వచ్చినప్పుడు పరిశుధాత్మ గురించి మాట్లాడటప్పుడు ఆయన పౌలు అంటాడు పరిశుద్ధాత్మని దుఃఖపరచప్పుడు అని ఎందుకు చెప్తారు చెప్పండి ఒకప్పుడేమో పరిశుధాత్మ పొందుకోవాలని ప్రయాసపడతీవి బాగా ఆ ఎదురు చూసి కనిపెట్టుకొని ఉపాసలుండి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి పొందుకున్నారు పొందుకున్నాక ఎందుకు దుఃఖపరచాలా దుఃఖపరుస్తూ ఉంటే నీకు ఇంకేమైనా బయలుపరుస్తాడా దుఃఖపరుస్తూ ఉంటే నీ సేవలు అద్భుతాలు జరుగుతాయా ఆయనను సంతోషపెడుతూ ఉంటేనే కదా ఇంకా బయలుపరుస్తూ ఉంటాడు ఇంకా కొత్త చూపిస్తూ ఉంటాడు తాజా మన్నా ప్రతి ఉదయం తాజా మన్నాని ఆయన సమకూర్చుకోమని చెప్తున్నాడు కదా ఎక్కడికెళ్ళి వస్తాడు నీకు తాజా మన్న పరిశుదాత్మను దుఃఖపరుస్తూ అంత దుఃఖపరుస్తూ నాకు తెలుసు నిన్ను నిన్ను అరణ్య తీసుకపోయి శోధింపట ఆయన దృష్టిని తప్పగిస్తాడు నేను నన్నుంది ఇక్కడ వాకే పరశుధాత్మ మన ప్రభునే సైతానికి అప్పగించాడు చోధించాడు ఎందుకంటే నీ నీ నీ జీవిత ఉద్దేశం నెరవేరాలంటే నువ్వు శోధింపడక తప్పదు అందుకు పరశుధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు నువ్వు అందులో ఆ శోధనలు ఉండపోక తప్పదు మళ్ళీ మన ప్రభు విజయం పొందింది కానీ నిజంగా రొట్టెలు తీసుకొని తినలేదు కదా రాళ్ళని నేను అనుకుంటే మనమైతే ఇమీడియట్లీ బిర్యానీ ఆర్డర్ చేసి తెచ్చుకొని తినేస్తాను నాకు తెలిసే పైన క్లోజ్ ఫ్రెండ్ నాకు సడన్లీ బహుధని కూడా వెరీ షార్ట్ టైంలో బహుధని కూడా అయిపోయింది కోట్లు కోట్లు డబ్బులు ఫారిన్ కంట్రీస్ నుంచి మా సంస్థ అయితే ఆయన వారానికి ఒకరోజు కంపల్సరీ ఉపాస ప్రార్థన పెట్టుకున్నట్టు దీంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినారు ఉపాస ప్రాంతం నిజంగా కూడా ఉపాసప్రా అలాంత అయిపోయినాక సాయంత్రము డ్రైవర్ చెప్తారు పోయి ప్యారడైస్ నుంచి బిర్యానీ ప్యాకెట్లు తీసుకురాలి సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని బిర్యానీ తింటారు అది ఉపాసం మనం చూస్తాం వేరే మొత్తంలో కూడా ఉపాసం కూడా నలభై నెలలు ఉపాసం ఉంటారు ఎట్లుంటారంటే చంద్రుడు రాకముందు మొత్తం తినేసేదా చంద్రుడు వచ్చినాక నీళ్ళు కూడా తాగద్దు ఉమ్ము కూడా మింగద్దు అది ఉపాసం ఎట్లయింది బ్రదర్ ఉపాసం అంటే ఏం తినదు కదా మీరు కేవలం టైం మార్చి అంతేకాదు మీరు విపరీతంగా కదా ఇంకా ఉపాసం కంటే ఎక్కువ తింటున్నారు కదా ఏడు గంటలకి సాయంత్రం స్టార్ట్ చేస్తారు ఇక అది పదకొండు గంటల వరకు పోతుంది మళ్ళా పొద్దున ఫైవ్ లోపాలు తినేస్తారు రెండు గంటలకే లేచి అది ఉపవాసం ఎట్లయింది కోపం వస్తుంది అక్కడ చెప్తే మరికొందరున్నారు ఉపవాసం ఉపవాసం ఓన్లీ ఫ్రూట్ జ్యూసులు దాగుతారు ఓన్లీ పండు తింటారు అది ఉపవాసం అది ఉపవాసం ఎవడి మార్గంలో వాడు పోయి తప్పిపోయిన లేదా గొర్రెలు తప్పిపోయినట్టు ప్రతి ఒక్కరు తప్పిపోయింది ఈ లోకంలో ఎవడు వీళ్ళన్నీ ఇవన్నీ వాళ్ళకి చూపించేటోడు నువ్వు అనొచ్చు నేను నేను చూపిస్తా అంటే ఎంతమంది చూపిస్తాను క్రైస్తవ జీవితంలో దేవుని సేవ విధానంలో ప్రతి కుటుంబము ఒక సంస్థ ఒక సంఘం లాగా దేవుడు ఇంటి యజమాని కుటుంబీకులందరినీ సేవకులుగా తయారు చేయాలా వాళ్ళు పోయి చూపించాలా పోయి చూపించండి అంటే కుటుంబాలు అట్లా తయారు కావట్లేదు కుటుంబాలను అన్నింటి చిన్న పిన్నం చేసి వాడు పిల్లలు ఎక్కడెక్కడ పోతుంటారు భర్త ఎక్కడ పోతాడు భార్య ఎక్కడ పోతుంది ఇంకా ఏం చేస్తున్నారు ఈ పని ఏం చేయగలరు మరి కొందరు ఎట్లుంటారంటే ఉన్నక్కడికి సాలులే ఎందుకు పిల్లలు అంటారు కొందరు పిల్లలే వద్దంటున్నారు మరి ఒక పిల్లడు సాలులే అంటున్నారు నువ్వు ఆ చోటి తీర్మానం చేసుకొని అయితే నేను ఏదో పాప ఎక్కువ పిల్లల్ని కనాలని నేను ఎప్పుడు చెప్తలేను నేను చెప్పే విధానం ఏంటంటే నువ్వు ఏ రూపకంగా దేవుని సేవ కొరకు ఒక గొప్ప దైవజన్మ పుట్టనీయకుండా అడ్డగించినవేమో ఒక గొప్ప డాక్టరు నీ కుటుంబంలో పుట్టనీయకుండా నువ్వు అడ్డగించినవేమో ఇందాక యేసు కొత్త జన్మ అనుభవం పోనీయకుండా అడ్డగించినట్లు బాప్తిజం ఇ వ్యూహాన్ని అట్లా మనం కూడా చేసిన ఎన్నో జీవితాలలో ఎందరి జీవితాలలో మన సొంత కుటుంబాలలో అది మనల్ని ఎప్పుడు వెంపడిస్తుంది మనం చేసిన మిస్టేక్స్ వృద్ధాప్యం వరకు వెంపడిస్తూ ఉంటాయి ఇటువంటి మిస్టేక్స్ దుఃఖంలోనే మనం కాదు కండు ముగిస్తాం దావి ద్రా అట్లనే దుఃఖంలో కండు ముగి మూసింది ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడం బహు కష్టతరం ఇది కష్టం కరెక్షన్ చేసుకోవడం మనం ఈ విషయం మీరు అర్థం చేసుకోండి సైతానుడు ఎప్పుడు మిమ్మల్ని శోధించడానికి రాడు నువ్వే వాని దగ్గర తీసుకుపోబడతావు ఇది అర్థమైతే సాల్ ఈ రోజుకి వాడు ఎప్పుడు నిన్ను దగ్గరకు రాలేడు శోధించడానికి వానంతట వాడు నీ దగ్గరకు రాలేడు వారికి అధికారం లేదు నువ్వే వాని దగ్గర శోధనకు పోతావు తండ్రి అదే మాట్లాడండి కయంతో అది అక్కడే ఉంటుంది గడప దగ్గర నువ్వే పోతున్నావు దాని దగ్గర అక్కడ ఏదో చూస్తుంది ఎప్పుడు మింగల్నా ఎప్పుడు మింగల్నా వీడు వస్తాడా వస్తాడా అండి ఈ విషయం ఒకటి మనం అర్థం తీసుకోదా నువ్వు నీ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిన్నావు అనుకో నీకు తృప్తి ఉండదు ఎంత తిన్నా తృప్తి ఉండదు పిల్లలు అదే చెప్తారు మొన్న నిన్న ఈ క్రిస్మస్ పండుగ నుంచి న్యూ ఇయర్లు ఇవన్నీ ఎవ్రీడే బిర్యానీలు తింటున్నారు వాళ్ళు ఎవ్రీడే కేకులు ఏదో ఒక అంటున్నారు చివరికి విసుక్ వచ్చేసింది అంటారు నిన్న విసిక్ వచ్చేసిందని చెప్పి మల్లా పోయి హోటల్లో బిర్యానీ తిన్నారు అట్లా ఉంటుంది అన్నట్టు జీవితం నేనేమో ఒకసారి అనుకు ఈ సీజన్ లో ఎస్కేప్ అయిపోవాలి హైదరాబాద్ నుంచి అని నేను అనుకుంటామట కానీ కష్టం కదా బహు కష్టం ఇటువంటి క్రైస్తవ జీవితం ఆయన ఆకలి రొట్టెలుగా చేసుకునే ఆకలి కానే కాదు అది ఆత్మీయమైన ఆకలి దేనికి సంబంధించింది నన్ను నా తండ్రి ప్రియకుమారుడు పిలిచింది నన్ను నా ఎందు ఆనందిస్తున్నాడు మరి అది నేను సంపూర్ణంగా నెరవేర్చాలా ఆల్రెడీ ఆయన నా పని ఆనందిస్తున్నాడు మళ్ళీ నా కార్యం అప్పుడు ఆయన ఆనందం పరిపూర్ణమవుతుంది దాని కొరకు ప్రయాసపడుతుంది అందుకు దుష్టంతో మాట్లాడతాడు రొట్టె వల్ల కానీ మాత్రమే జీవించాడు మనిషి దేవుని యొక్క నోట్ల నుంచి వచ్చి ప్రతి మా వాక్కు వాళ్ళను జీవిస్తాడు కాబట్టి మొదటి ఆకలి నీకు నీకు ఉండాల్సిన ఆకలి క్రొత్త జన్మ అనుభవం మనం చెప్పాలి మనసులో శువార్త పాటిస్తూ ఆ ఆకలి క్రొత్త జన్మ అనుభవం ఆకలి ఎట్లుంటుందంటే ఆయన నన్ను ప్రియ కుమారుడు అని కాబట్టి నేను ఆయనకి ప్రియుడి లాగా ఉండాలంటే ఆయన సంతోషపరిచేవాళ్ళు ఏం చేయాలా అందుకు వాక్యం వెతుకుతూ ఉంటాం మనకి ఇంతగానో తెలిసినాయంటే వాక్యం వెతుకుతున్నాయి కదా మన సేవ ఎందుకు వేరే రూపకంగా వెళ్ళిపోయిందంటే వాక్యం పరక వాక్యంలో తెలుసుకున్నాం కాబట్టి లేకపోతే ఎప్పటికీ తెలుసుకోకపోయే వాళ్ళం ఎంత తిన్నా తృప్తి ఉండదు ఎంత బట్టలు ధరించినా తృప్తి ఉండదు ఎన్ని సినిమా షికారులు తిరిగినా తృప్తి ఉండదు ఏ వస్తువులు తెచ్చుకున్నా తృప్తి ఉండదు ఎందుకు తెలుసా ఈ రొట్టెలు నేను నాలుగు మోటార్ బైకులు మార్చినా లైఫ్లో అట్లా తృప్తే లేదు ఎందుకన్నా కొన్నాను రా ఈ మోటార్ బైక్ అంటే తృప్తి ఉండదు నేను ఆరు ల్యాప్టాప్లు మార్చినా లైఫ్లో సోఫా ఆరో ఏడో ఏడు ల్యాప్టాప్లు మార్చిన ఎన్నో తృప్తి ఉండదు మొబైల్ ఫోన్స్ ఒక దగ్గర దగ్గరనే అనుకుంటా ఐదో ఆరో మొబైల్ ఫోన్స్ మార్చాను ఉండదు తృప్తి ఉండనే ఉండదు ఏ దాంట్లో తృప్తి ఉండదు లోకంలో ఎంత తిన్నా తృప్తి ఉండదు ఎందుకంటే అది రాళ్ళు కేవలం దేవుని వాక్యం ఒక్కటే నిన్ను తృప్తి పరచగలదు అది నేను నేర్చుకున్న ఇంట్లో ఈ వాక్యంలో అది బయల్పరచబడ్డప్పుడు నీ మైండ్ లో ఓపెన్ ఆ వాక్యము అది నీకు ఎక్కడలేని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంటుంది నీటి వాగుల కొరకు దుక్కు పరిగెత్తి నీళ్ళు దొరికించుకొని తాగినప్పుడు అది ఎంత తృప్తి పడుతుందో దేవుని వాక్యం అట్లా తృప్తి పరుస్తుంది మనల్ని ఏ ఏ వస్తువు కానీ నువ్వు ఈ డబ్బు ఎట్టి పసి నువ్వు తృప్తి పరచలే కాబట్టి చివరికి ఏ తృప్తి పరుస్తుందంటే నువ్వు ఆయనను కనుగొన్నప్పుడే నన్ను వెతుకువారికి నేను దొరికేదని అదే తృప్తి ఆయన దొరికినప్పుడే తృప్తి ఆయన వాక్యం దొరికినప్పుడే తృప్తి నన్ను పిలిచిన వానికి నేను ఉత్తరం అదే తృప్తి తను తానే మనకి ఇచ్చుకుంటాడంట నన్ను వెతుకువానికి నేను దొరుకుతా అన్నాడు తను ఈ లోకస్తులేమో వస్తువులు దొరుకుతున్నారు రొట్టెలు వెతుక్కుంటున్నారు రాళ్ళు వెతుక్కుంటున్నారు మనం వాటిని సృష్టించిన వాడిని వెతుక్కుంటున్నాం ఎంత తేడా మన వశం కమ్మని ప్రార్థిస్తున్నాం లోకస్తులేమో వస్తువుల కొరకు ప్రార్థిస్తారు అనేది మనకు కాదు వస్తునాలు సృష్టించిన వాడు మన వర్షం కావాలని ప్రార్థిస్తున్నాం మనం ప్రయాసపడుతున్నాం మన లైఫ్ అంతా తెలుసు ఈ లోకంలో ఏది కూడా తృప్తి పరచదు అంత టెంపరీ ఒక్క క్షణం కూడా ఉంటుంది అదే తృప్తి ఒకసారి ఎన్నిసార్లు చెప్పేట మీ జ్ఞాపకం ఉందా లేదా మీరు బర్త్డేస్ ఫంక్షన్స్కి పిలుస్తారు మేము వస్తాం పిల్లలు కట్ చేస్తారు కేక్ దాని తర్వాత అంత అలంకరణ ఉంటుంది మొత్తం డెకరేషన్ ఉంటుంది సెటప్ ఉంటుంది పెద్ద సెటప్ చేసి అందరు చూ కూర్చుంటారు అంతా అయిపోతుంది అన్నం తిన్నాక ఎవాడింటికి వాడు వెళ్ళిపోతాడు దాని తర్వాత ఒంటరి జీవితం పాటి అంతా అయిపోయినాక పాటి పాటి ఆరంభించిన వాడి జీవితం ఒంటరి జీవితం అందరూ వెళ్ళిపోతాడు తర్వాత నీకు ఆయాసం అన్ని పండ్లు మళ్ళా నువ్వే చేయాలి కదా మాసాలు సెటప్ అంతా నార్మల్ చేయాలా డెకరేషన్స్ అంత చేయాలా శక్తి వాటిని ఎక్కడో పైపప్లో పెట్టాలా అలసట జీవితాంతం అది తెలిసి కూడా చేస్తూనే ఉంటాం కదా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం అవన్నీ ఫంక్షన్స్ ఆకలి తృప్తి తీర్చదు ఎప్పటికి కూడా తృప్తి ఉండదు విషయం బాగా అర్థం చేసుకోండి వాడు రొట్టెలు చేసుకోమని నేను ప్రోత్సహిస్తాడు రాళ్ళు చూపిస్తూ ఉంటాడు ఎక్కడ వినగాని రాళ్ళు వాడు అట్లా మోసగించండి ఈరోజు చర్చిని అందుకే చర్చిలో ఈరోజు రాళ్ళు సంపాదించుకునే అంటే రకరకాల రాళ్ళు కేవలం నేను నిజమైన ఈ రోడ్ల మీద ఉండే రాళ్ళు కాదు రత్నాలు వైడూర్యాలు వజ్రాలు అవన్నీ రాళ్లే కదా ఎవరు చెప్పగలరా రాళ్ళు కాదని ఎవరు ప్రూవ్ చేయలేదు అవన్నీ రాళ్ళే వాటిని రొట్టెలు చేసుకొని తింటున్నారు తృప్తి డైమండ్స్ తింటే తృప్తి ఉండదు కదా ఉండదు ఎయిటీ పర్సెంట్ కాబట్టి నీ ఆకలి ఎటువంటి ఆకలి ఆయన ఎందుకు నీ అంత ఆనందించాలా ఎందుకు అంటే నీకు అప్పజెప్పిన పని నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆయన ఆనందిస్తాడు ఏది అప్పజెప్పమైన పనిని తెలుసు సర్వలోకలికి వెళ్ళి సరస్వతి సువార్త ప్రకటించాలా ఆ పని కొరుకు ఫస్ట్ నువ్వు రాక్షణ పొందాలా అందరికి పోయి సువార్త ప్రకటించాలా అందుకు నీ ను అది వేరే వాడు కదా దూతలు జైలేరు కదా ఈ లోకస్ కదా అంటే నీ సమస్య ఏంటంటే ఇవి చెయ్యాలంటే నీకు ఎన్నో ఏమంటాం వాటిని ఇహలోకప్ సమస్యలు కుటుంబ సమస్యలు బంధుమిత్రుల సమస్యలు స్నేహితులతో సమస్యలు ఉంటాయి వాటన్నిటి నుంచి ఫస్ట్ నేను దూరపరుస్తుంది దేవుడు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతాయి నువ్వు ఒంటరి వాడివే నువ్వు ఒంటరి దానివే తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల నుంచి బంధుమిత్రుల నుంచి దూరం చేస్తారు అబ్రాహ్మణి చేసినట్లు ఆయన పనిను కొనసాగించుకోవాలంటే అదే విధానం బహుశా రేపటి లేక వచ్చే వారం ఈ వారం లోపల ఇంకొకసారి ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను ఎందుకు దూరం మనుషులు మీ నుంచి రక్షణ పొంది వాపసం పొందిన వాడు శ్రమలకి పోతాడు శోధనలకి పోతాడు అది గ్రహించితే దాని ఎదుర్కోగలవు దాని గ్రహించకపోతే దానికి బానిసైపోతాం అందుకే నేను చూసిన రక్షింపబడ్డ తర్వాత వాడి జీవితం అన్యాయంగా ఉంటుంది చాలా మంది జీవితాలు నేను వాడు విపరీతంగా కాకపోతానని అవుతాడు లేకపోతే విపరీత విచ్చలిడిగానైనా జీవిస్తా ఉంటాడు ఎందుకంటే ఆ రక్షిపబడ్డ జీవితంలో శోధంలోనికి పోయినప్పుడు నువ్వు రొట్టెళ్ళు ఆశిస్తున్నావు రాళ్ళని రొట్టెలుగా తీసుకొనికే ప్రయత్నిస్తున్నావు కానీ దేవుని వాక్యం కొరకు ప్రయత్నించాలి అందుకు అక్కడ చాలామంది ఒంటరి జీవితమే మనది క్రైస్తవ జీవితం ఈ ఒంటరి జీవితంలో ప్రభు మనల్ని నడిపిస్తా లేకపోతే అబ్రాహ్ము విశ్వాసానికి తండ్రి కాకపోయేవాడు విశ్వాసానికి జనకుడు కాకపోయేవా ఎట్టి పరిస్థితుల్లో అతనికి కావాలంటే అతను కావాలంటే మటుకు మనము మీ యొక్క ఒంటరి పోరాటం మనకు తప్పదు అటువంటి జీవితంలో ప్రభు సాయకులు నడిపించడానికి ప్రార్థం కానీ మేము చూసుకో మీకు వదనాలన్నా సర్వోన్నతి రగి తండ్రి మీకు స్తోత్రాలేసేవా ఈ మధ్య ఎనకాలంలో మీరు అవకాశం బట్టి మీకు వదనాలి ప్రభావో పరిశుద్ధాత్మ నడిపి మన శోరలోకి తీసుకపోవద్దు అని చెప్తున్నాను కానీ ప్రభా పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఇసయనికి వందనాలు తండ్రిని కిస్తుతులు నయన స్తోత్రంలో తండ్రి గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభా నాయన నీ కంటి పాపవలే వల్లే కాచి కాపాడి తండ్రి ప్రభా ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగ గాక లేలుయా తండ్రి ప్రభా అవును ప్రభా మీరు ఆకలిగా ఉన్నారు దేని నిమిత్తం అంటే ఈరోజు ప్రభ నాయనా తండ్రి మనుషులు తింటున్నారు కానీ ఆహారం ఉంది గాని ప్రభ నిత్య జీవమైన ఆహారం లేదు ప్రభ ఈ వాక్యమే నిత్య జీవమైన ఆహారం ప్రభ ఈరోజు నాయనా తండ్రి లోకమంతా అలా నాయన లేదు ప్రభ లోకమంతా అబద్ధమే ప్రభ కాబట్టే ప్రభ వాళ్ళకి మేము నాయన ఈరోజు మేము ఆకలిగొని ఆ నిత్య ఆహారం వాళ్ళకి ఇవ్వాలా ప్రభ ఆయన తండ్రి అలాగే ప్రభా నాయన వస్త్రం లేవు ప్రభా ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో మోసం కపటమే హృదయ శుద్ధి లేదు ప్రతి ఒక్కరి జీవితాలు వేషధారనే ప్రభ కాబట్టి పరిశుద్ధత లేదు ప్రభా ఆ పరిశుద్ధమైన వస్త్రాలు ఇవ్వాలంటే వాళ్ళ హృదయాలు నేను ఈ వాక్యం వెళ్ళి శుద్ధీకరించాలా ప్రభా కాబట్టి ఈ వాక్యం దాని కొరకు మేము కూడా ఆకలి కొనాలా తండ్రి బీదలకు నాయన మేము సువార్త ప్రకటించాలా ఎవరైతే బంధకాలలో ఉన్నారో ఆ బంధకాల నుంచి మేము విడిపించాలా చెరల్లో ఉన్న వాళ్ళని విడిపించాలా ప్రభ ఈరోజు విశ్వాసంలో భ్రష్టాత్మంలో ఉన్న వారిని ప్రభా నాయన తిరిగి మేము దృఢపరచాలా ధైర్యపరిచి వాళ్ళని మేము నడపాలా ప్రభా నాయన ఆ నిమిత్తమే మేము ఉపాసం ఉండాలా ప్రభా ఈ లోకంలో ప్రభ దాని నిమిత్తమే మీరు ఉన్నారు ప్రభా నాయన కాబట్టి మీరు సువార్త ప్రకటించినారు ప్రభ ప్రభా మేము కూడా నాయనా తండ్రి మేము కూడా నీ ప్రియ కుమారుల్లాగా మమ్మల్ని నువ్వు పెట్టినావు ప్రభ కాబట్టి మేము ప్రతి విషయంలో ప్రభ నిన్ను ఆనందించాలా నాయన మీరు మమ్మల్ని చూసి ఆనందించాలా మేము మిమ్మల్ని మీలో ఉండి ఆనందించాలా సంతోషించాలా ప్రభ మీ సువార్త ప్రకటించాలా ఈ వాక్యమే ప్రభ నాయన రెండు వాడిగల ఖడ్గము సజీవమైనది ఈ వాక్యమే ప్రభ ఇది ప్రతి ఒక్కరి హృదయాల్లో మేము నాటాలా ప్రభ కాబట్టి నాయన చివరి దినాల్లో ప్రభ నాయన ఎప్పుడైతే నాయనా ప్రభ మా ప్రాణము ఆత్మ శరీరము నీకు సమర్పించుకున్నాము మేము సమాధి చేయబడినం ఇక మిదట మాలో జీవించేది మీరే మాలో బ్రతికేది మీరే ప్రభా కాబట్టి ఎప్పుడైతే మాలో మీరు జీవించి మాలో మీరుండి నాయన మీరు మాట్లాడితే ప్రతి మోకాలు మీదుట వంగుతుంది ప్రభా ప్రతి నాలుక నాయన నాయన వాళ్ళ జీవితాలు నాయన మిమ్మల్ని దేవుడిగా రక్షకుడిగా పాపాలు మీ తట్టు తిరుగుతారు ప్రభా మారు పొందుతారు ప్రభా కాబట్టి ఆ రీతిగా మేము ప్రయాస పడాలా ప్రభా తండ్రి కాబట్టి మేము నాయన ఈ లోకస్తుల్లాగా దుష్టుడు ఎన్నో విషయాల్లో వాడు మా మనసులో నాయన ఈ లోకం వైపు తిప్పాలనే ప్రయాసపడతాడు ప్రభా కాబట్టి వాడు కుయిత్తనంతో వస్తాడు కాబట్టి మేము ధైర్యంగా వాడిని ఎదుర్కోవాలా అప్పుడే ప్రభ అన్నిటిని మేము జయించగలం ధైర్యంగా ముందుకు పోగలం ప్రభ కాబట్టి మా మనస్సులు ప్రభ నైనా మీ మనస్సులాగా ఉండాలా అందుకే క్రీస్తు మనస్సు శరీరం అందు శ్రమ గాక అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోమన్నా ప్రభ ఆ మనస్సు ఉంటే మేము ఈ లోకంలాగా మా మనసు తిప్పాం ప్రభ వాడు ఎన్ని కుయిత్తులాగే వేసినా కానీ మా యొక్క ఆకలి మా యొక్క ఉద్దేశము ఇదే కాబట్టి మేము దాన్నే చూస్తాం ప్రభ కాబట్టి ప్రభ మీరు కలిగిన మనస్సు హృదయం నాయన మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభ నాయన ప్రతి దినం మేము నూతనం అవ్వాలా ప్రభ ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రభ నీలో ప్రభ ఎక్కడ ఈ లోకంలో ఉన్న ఈ లోక మాలిన్యం ఈ లోక ఆశలు కోరికలు మాలో రాకుండా వాటిని మేము ఎందుకంటే సమాధి చేయబడిన జీవితాలకి ఈ లోకంలో ఉంటే అవసరం లేనే లేవు మేము నీలో ఉన్నాం ప్రభా మీరు మాలో ఉన్నారు మేము నీ దగ్గర ఉన్నాం ప్రభా కాబట్టి ఈ లోకస్తుల్ లాంటి ఆలోచన కాబట్టే మీరు వాడు రాళ్ళు రొట్టె చేసుకోమన్నా మీరు దాన్ని ఇష్టపడలేదు ప్రభ కాబట్టే కాబట్టే తండ్రి ప్రభ మేమునైనా తండ్రి ప్రతిదీ ప్రభా నీ చిత్త మేము నడుచుకోవాలా నీ అడుగుజాడలేందు మేము ఉండాలా ప్రభ ప్రతి విషయంలో ప్రభానైనా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభ అన్ని ప్రభాన్ని అయినా మీకు మహిమకరంగా మేము తీసుకురావాలా ప్రభ కాబట్టి మాలో ఏ శరీర సంబంధమైన కోరికలు ఆశలు మా హృదయము అలాంటి మనసు అవన్నీ ఉంటే మీరు స్వస్థపరచండి మీరు కలిగిన మనసును మేము ఆయుధంగా ధరించుకుంటే ఈ లోకంలో ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రయాసపడగలుగుతాం ప్రభా కాబట్టి ఏ విషయంలో మేము సమర్థించుకోకుండా సర్ది చెప్పుకోకుండా నాయన మమ్మల్ని మేము కాంప్రమైజ్ కాకుండా మా గురి అదే కాబట్టి దాని కొరకే ప్రయాసపడి పరిగెత్తుకొని మేము పోతాం ప్రభా మీరు ఈ లోకంలో ఎట్లయితే మీ చిత్తము నెరవేర్చినారో ఆ రీతిగా మా చిత్తం మేము ఈ లోకంలో మీ పట్ల మాకు కలిగిన ఉద్దేశాన్ని మేము నాయన సఫలపరిచి నన్న ఆనందంతో సంతోషంతో ప్రభా ఆ మహిమను ప్రభ ఆ పరలోక రాజ్యాన్ని నీ ఎదుట తీసుకొచ్చేలాగా మేము ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రాయసపడతాం ప్రతి నిమిషం ప్రతి క్షణం దాని కొరకే ఆలోచిస్తాం ఎట్లా ముందుకు పోవాలని ప్రతిదీ ప్రభా మిమ్మల్ని అడుగుతాం మీ సహాయం తీసుకొని మీ నడిపింపుతో ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా చేస్తూ ప్రభా నిన్ను సంతోషపరుస్తూ ముందుకెళ్తాం ప్రభ కాబట్టి మాలో ఏమైనా శరీర కోరికలు ఉంటే శరీర సంబంధమైన క్రియలు శరీర సంబంధమైన మనస్సు అలాంటివి ఏమైనా మాలో అలాంటి దుర్మార్గము మా గుడారంలో ఉంటే అది తొలగించినప్పుడే మేము అభివృద్ధి పొందగలం నీలో ప్రభా నీ కృపలో నీ జ్ఞానంలో ప్రభ అప్పుడే ఎవరు చూడని రీతిగా ఈ వాక్యాలు చూడగలము ఎవరు చెప్పని రీతిగా మేము చెప్పగలం కాబట్టే మనుషులు మా వైపు ఆకర్షింపబడతారు అది మోసమని తెలుసుకొని వెలుగులోకి వస్తారు ప్రభ ఒక అబద్ధమే ఈ శ్లోకమంతా విస్తరించింది ప్రభ ఇది నిజస్వరూపం ప్రభ ఇది సృష్టి అంతా తలకిందులు అవ్వాల ప్రభ అలా ఉండాల ప్రభ మా వాక్య పరిచర్య కాబట్టి మీరే మాకు నడిపించండి సహాయం అనుగ్రహించండి ఏదైతే ఈరోజు క్రైస్తవులు ప్రభా బలహీనంగా ఉన్నారో ప్రభా వాళ్ళు నాయన అక్షయమైన ఆహారం కొరకు కాకుండా క్షయమైన ఆహారం కొరకే చూస్తున్నారు ప్రాభ ఎందుకంటే బోధించే బోధకులు లోకమంతా ఆ రీతిగానే ఉంది ప్రభా అందరిలో దురాశ స్వార్థం కపటం మోసం ప్రభా నాయన ఈరోజు సేవకుల్లో కూడా అలాంటి హృదయం ఉంది ప్రభా కాబట్టే ప్రభా నాయన మేము ఎవరిని విమర్శించకుండా ప్రాభ ఎందుకంటే వాళ్ళంతా బంధకాలలో చరల్లో చెక్కబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళలో ఉన్న దుష్ట శక్తులను నాయన మేము బంధించి గంధించి వాటిని ఓడించి ఆత్మలు ఆ మనుషులు నీ తట్టు మేము తీసుకురావాలా ప్రభా ఆ రీతిగా మీరే మా పరిచర్యను నాయన నా పరిచర్యను నాకు తోడుండి నడిపించి నాకు సహాయం అనుగ్రహించండి ప్రభా నాయన మీరు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి సిద్ధపడి మేము సువార్త ప్రకటించాలా మేము ఆ రీతిగానే సిద్ధపడున్నాం ప్రభా నాయన మీరే మమ్మల్ని నడిపించండి ఈ స్వరం మీ నుంచే కలిగిందని నేను నమ్ముతున్నాను స్వీకరిస్తున్నాను ప్రభా నా హృదయంలో నేను భద్రపరచుకుంటున్నాను ఒకవేళ ఈ వాక్య నా జీవితం ఏమైనా నీకు తగినట్లు లేకపోతే ఈ విన్న వాక్యము నా హృదయంలోకి వెళ్ళిన వాక్యమే నన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి నాయన మీరు కలిగిన సరళత పవిత్రత నాలో అది నడిపిస్తుంది ప్రభ కాబట్టి వాక్యం ఈ దినం మాట్లాడిన ఆయన మీ ఆహారం మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతలు నైనా మీకే స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యే నీకే తండ్రి వివేకముల కలుగును గాక నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతులకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైన నీకేస్తులి స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవకులు నిలబెట్టుకున్నారనైనా దివారాత్తు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతన దినం మాకు అనుగరించినారు గొప్ప దేవ నీకు వర్ణాలిసయ్యా అర్పించుకున్న అయినా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించిన మమ్మల్ని దేవుడు అనుదినం ప్రభావ మీరు మాకు ఆత్మీయమైన ఆహారం మాకు అనుగరిస్తున్నారనైనా గొప్ప ఆత్మ సంబంధమైన ఆహారం మీ ప్రతి క్షణం మీరు మాకు అనుగరిస్తున్నారు దాన్ని బట్టి నీకు వర్ణాలిసయ్యా మీ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ గొప్ప దైవానికి వందనిసయ్యా మనుషులు రొట్టె మాత్రమే జీవించడు కానీ దేవుని వాక్యం జీవించడం రాయబడింది ప్రవ నైనా ఇసయ్యా మేము ఆత్మ సంబంధమైన వాక్యం ప్రవా మీ వాక్యంలో మీరు జీవించాలా ప్రభావ నైనా రొట్టెల వల్ల ప్రకృతి సంబంధమైన జీవితం ప్రభావ మీరు ఆ చేసుకోలేదు ప్రభావ మీరు సృష్టికర్త ఎండిబడు ప్రవ కానీ మీ ఆకలి వేరే ఉంది ప్రవ్వా నా తండ్రి తండ్రి చిత్తాన్ని తుది ముట్టించడమే నాకు ఆహారం అయిందన్నారు శిష్యులతో మీరు మాట్లాడినారు ప్రవ్వ నైనా ఈసయ్య నీకు వర్ణాలు చెల్లిసినాం అలాంటి ఆకలి కలిగి మేము జీవించాలి ఈ లోకంలో ప్రభావ నైనా ఈసయ్య మీకు రాజ్యాన్ని మీకు కట్టేవారిలాగా మేము తండ్రి మీ ఎందు మీ యొక్క సన్నిధుల్లో మేము జీవించాలా ప్రభావ మీరు ఆనందం ఆనందించాలా మీ ఈయన నా ప్రియ కుమారుడు అయిన సాక్ష్యం ఇచ్చినారు ప్రభావ కాబట్టి మీ ప్రియ కుమారుడు మమ్మల్ని కూడా ప్రభావ అంతగా మీరు సాక్ష్యం ఇచ్చారంటే ప్రభావ దాన్ని తగినట్లు మేము జీవించాలా ప్రభావ నైనా ఎల్లప్పుడూ సంతోష పెట్టి బిడలుగా ఉండాలా ప్రాభా నా తను ఎలాంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయని ప్రభావ నైనా ఏ సయానికి వర్నాలు చెల్లిస్తుంది పరిశుధాత్మ మీద దుఃఖపరచడానికి వీలేదు ప్రతి క్షణం ప్రభావ మీ ఆత్మలు మేము ఆనందించాలా ఓ దేవాతి దేవ నా తను ఈ రోజు మాట్లాడిన ప్రభావ ప్రతిదీది ప్రభావ మా హృదయలు మేము భద్రపరచుకుని అయినా మేము జాగ్రత్తగా ప్రతి దశలో ప్రభావ దుష్టుడికి ఎక్కడ కూడా మీ అవకాశం ఇవ్వకుండా ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మీరు నిచ్చే దృష్టికి మరీ జాగ్రత్త పడి మేము ముందుకు పోవాలా ప్రభావ మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ మీ రక్షణ ప్రణాళికలు మేము నడవండాలా అనేకులు ప్రభావం ఇచ్చేంత మీరు నడిపించాలా ప్రభావ నైనా అందుకోసం ఈ లోకానికి మీరు మీ ప్రాణాన్ని క్రయధనంగా పెట్టినారు ప్రభు ఈ లోకాన్ని పొరపునైనా అయినా ఈ సయా సేవ ఎంతో అమోఘమైన ప్రభావ అంతగా ప్రభావ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినారు ఈ రోజు ప్రభావ మీరు మా ఎందు ఆనందిస్తున్నారు మేము నమ్ముతున్నాం నైనా ఆనందాన్ని ప్రభావ సంపూర్ణంగా ప్రభావం సహాయపడండి గొప్ప దేవానికి వర్ణాలు ఇసయ్యా దేని ఇష్యులు మేము చింతించుకున్నాం దేని ఇష్యులు మేము భయపడుకున్న ప్రభావ మీ అందే ఆనందిస్తూ మేము ఓ ప్రవా భారాన్ని ప్రభావ పిలుపుని ప్రభావ మేము నిత్యం చేసుకోవాలా అనేకులు మేము బహు భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ఈ లోకమంత ప్రభావ ఈ సత్యం గ్రహించక ప్రభావ అయినా ఇసయా ఏ విజయం పొందలేక ప్రభావ ఇంకా ప్రభా ఆ రొట్టెలు ప్రభా ఈ లోకాధితమైన వాటిని ఆశించుకొని చేసుకుంటున్నారు కానీ ప్రభా ఆ ఆత్మీయ సత్తులు ఎప్పుడు గ్రహించలేని స్థితులు ఉన్నారు ఈ లోకంలో ప్రభావ కాబట్టినైనా వాళ్ళకి ఏ రీతిగా మేము ప్రకటించాలా ప్రభావ ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు మేము ఎట్లా నడిపించాలా తండ్రి ఆ రీతిగా ప్రభావ మేము అతని ప్రకటించలాగిన మీ యొక్క ఆత్మసాయం మాకు కృపమైన ప్రతి దశలో మీ అస్తమా తోడించండి మహోన్నతులకు తండ్రి నీకు వర్ణాలిసయ్య ఎంతో మంది ప్రభా సైతన్ బంధకాలు ఉన్నారు ప్రభావ ఎంతో మంది ప్రభావ ఈ అబద్ధ బోధలో పడిపోయినైనా ఎంత భయంకరంగా ప్రభావాలు ఆత్మలు ఘోషిస్తున్న ప్రభావ నైనా ఏసాయా నడిపించే కాపరి లేడు ప్రభావ కాపరే ప్రవాహ తాన్ని గొర్రెలను తండ్రి కోసుకుని స్థితిలో ఉన్నారు ప్రావాన్ని దోచుకునే స్థితిలో ఉన్నారు ప్రభావ అంత భయంకరంగా ఉంది ప్రాభ ఈ లోకమంతి అవస్థ కానీ వాళ్ళందరూ ప్రవాణ తాండి వాటి నుంచి ప్రభావం వాళ్ళని విడుదల కల్పించాలా ప్రాభ నైనా ఏసా అందుకు ప్రభావ మాకు ఇవన్నీ కాబట్టి వాళ్ళు ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు ప్రభావ నేన వాళ్ళు ఇంకా ఆసక్తిలో ఉన్నారు ప్రభావ వాళ్ళు వయసు దాటిపోయినా కానీ ప్రభావ ఆ రీతిగానే జీవిస్తున్నారు కాబట్టి ప్రభావ మేము ఏ రీతిగా ప్రభావం వాళ్ళకి మేము ప్రకటించి మీ చెంత నడిపించాలా గొప్పది అలాంటి కృప మాకు ఎవరు ప్రకటించిన రీతిగా ప్రభావ మేము ప్రకటించాలా ఎవరు చూడని అర్థం చేసుకునే రీతిగా మేము అర్థం చేసుకోవాలా ప్రభావ అది మీ వల్లే సాధ్యం అలాంటి ఆసక్తి కలిగించమని ప్రదిష్టమైన దివారాతులు మీ ధ్యానించాలా ప్రభావ ఈ లోకంలో ఎంతో వ్యర్థమైన సమయం గడుతున్నాం ప్రభావ నా దాన్ని వాటి తొలగించినైనా ఏసయ్యా మీ వాక్యం మీద సమయం గడపాలా ప్రార్థనలో ఎక్కువ సమయం మేము గడపాలా మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రావా ఆ ఆఖరి ఎట్లా తీర్చుకోవాలా ఏ రీతికి మేము ముందుకు వెళ్ళాలి వాటి మేము ఉపాసం ఉండాలా కనిపెట్టుకొని మేము ప్రార్థించాలా ప్రావా తండ్రి ఎస్ మీరు మాతో మాట్లాడేందుకు నీకు మా ఆత్మీయ మీరు విప్పినందుకని నీకు వండాలి ప్రావా గొప్పదేవన తండ్రి ఎస్ ప్రతి క్షణం మీ ఆత్మ చేత మీరు నడిపింపు వడాలా పరిశోధాత్మని ఎప్పుడు కూడా ఒకవేళ దుఃఖపచ్చింటే మమ్మల్ని క్షమించమంటూ అదిష్టమైన గొప్పదేవ ప్రతి దశలోనైనా మీకు ప్రీతికరంగా మేము జీవించాలా యథార్థ హృదయం కలిగి మేము జీవించాలా ప్రభావ నైనా మీరు మా వశం మీరు మమ్మల్ని మీ వశం చేసుకునే ప్రో నైనా మీరు మాకు కావాల ప్రాభ లోకంలో మాకు ఏది అక్కర్లేదు ప్రభావ సమస్తం మీలో ఉండే ప్రభావ మీరు మాలో ఉంటే ప్రాభ సమస్తం మాకుంటే ప్రభావ కాబట్టి నాయన మేము ఎట్ల నడవలు కూడా మీరు మాతో మాట్లాడతారు నైనా కాబట్టి మా హృదయంలోకి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభావ మా ఆత్మ ప్రాణాన్ని జీవాన్ని ప్రభావ మీకు సమర్పిస్తున్నమైనా మీ ఆత్మ చేత మాకు నడిపించండి ఎలాంటి శరీర బలహీతలు మేము పడకుండా ప్రభావ ప్రతి క్షణం నైనా ఆ గురి ప్రవా నైనా ఆకలితోని ప్రభావం ముందుకు పోవాలా మీరు ఏ రీతిగా ప్రవ చేసినా ఆ రీతిగా మేము చేయాలా ప్రావా అలాంటి కృప మాకు అనగరించమని ప్రాదిష్టమేనాయన ప్రభా మైండ్గా మా తలంపులు ఎక్కడ డైవర్ట్ కాకుండా ప్రవా దుష్టుడు ప్రవా అనేకమైన తలంపులు వేసుకొస్తామని ఏసుక్రీస్తున్నా గర్దిస్తాను అలలియ గొప్ప దేవ మీరే సహాయపడండి మీ యొక్క తలంపులు కలిగి ఉండాలా మీ యొక్క కలిగి జీవించాలా ప్రావా వర్షదురుగ తండ్రిని తిరిగి వచ్చినప్పుడు ప్రావా బల మంచి దాసుని బిరుదు తెచ్చుకోవాలా గొప్ప సమూహాన్ని ప్రవ అనేకులు ప్రవ మీ మందిరంలో మేము తీసుకొని రావాల ప్రభావ తండ్రి ఒకరినొక దీన్ని గట్టిగా మిమ్మల్ని కౌగిలించుకోవాల ప్రవా ఆ మందిరంలో అడుగు పెట్టాల ప్రభావ వెలుగులో కాదు ప్రవ్వా ఆ రీతిగా ప్రవ తగినట్టు మేము జీవించాలి మాకు ఆశ ఉంది ప్రవ్వా కాబట్టి మా ఆకలి అదే ప్రో ఆ రీతిగా మమ్మల్ని మీరు ఆమోదించి నడిపించండి మీకు పరిశుధార్థం నడిపించి మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకుడి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం తండ్రి ఆ ప్రార్థించండి పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయశ్రే వంధనాలు కృతజ్ఞతాస్థుతులు స్థూత హలయ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల వందనాలు ప్రభా వేలాది దుతులతో కూడిన మాహోన్నతమైన గొప్ప దేవానికి తండ్రి దేవాయసు ప్రభా మమ్మల్ని సజ్జు లెక్క నిలబెట్టిన ప్రభానికి వందనాలు తండ్రి దేవాయసు ప్రభ మేము ప్రభ దిన దిన నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా ఇంకా మేము బలపరచటకు మేము సహాయపడండి ప్రభావ దేవ ఏసు ప్రభా మీ యొక్క అస్తం మాకు తోడించండి ప్రభా దేవాచు ప్రభా వాక్యం విన్నది ప్రభా మా జీవితంలో నెరవేర్చండి ప్రభావ దేవ ఎలవేల ప్రభా నిన్ను సంతోష పెట్టేవారిలాగా మేము జీవించాలి ప్రభా నీ యొక్క సత్యాన్ని మేము అనేకలకు మేము ప్రకటింప చేయాలి ప్రభా దేవాచు మీరే మాకు తోడయి ఉండే నడిపించండి ప్రభా దేవాచు మరి యొక్క వాక్యంలో ప్రభా మరి ప్రియా కుమారుడా అని అంటున్నావు ప్రభా మరి నీ యొక్క ప్రియాకుమారుల ప్రభా ఎలా అయితే నీకు సంతోష పెట్టిన అదే రీతిగా ప్రభా మేము కూడా మిమ్మల్ని సంతోషపెట్టాల ప్రభా దేవాస ప్రభా మరి మీరిచ్చిన ప్రతి మాట ప్రభా దేవ ఈ యొక్క వాక్యం ప్రభావ మా జీవితంలో నెరవేర్చే ప్రభా దేవ ఆ వాక్యం చితాన్ని మేము బ్రతకాల ప్రభా అనేకులకు వెలుగుని మేము ప్రకటించేయాల తండ్రి దేవాయజు ప్రభా మేము లోకరీతిగా కాకుండా ప్రభా దేవా మేము ఆత్మీయంగా ఎదగాల ఆత్మీయంగా మేము నడుచుకోవాల ప్రభా అన్నిటి మీద ఎథారిటీ ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందన ప్రభా దేవాన్ని యొక్క శక్తిని కూడా ప్రభా మేము పొందుకునే ప్రభా అనేక లైక్ కూడా ఈ యొక్క సత్యాన్ని మేము ప్రకటించగలదండి దేవాయచ ప్రభా లాంటి శక్తిని మాకు ఇవ్వండి ప్రభా దేవాయచ ప్రభా నూతన బలము నూతన శక్తి ఇచ్చేత ప్రభావ మేము నింపబడాలి ప్రభా ఎవ్రీడే ప్రభా నీ యొక్క నూతన శక్తి మేము పొందుకుంటూనే ఉండాలి ప్రభా దేవాయచ ప్రభా ఇంకా నీ యొక్క పరిశుద్ధాత్మని మేము దుఃఖిస్తే ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా దేవాయచు ప్రభాని యొక్క పరిశుద్ధాత్మని ఎప్పుడు మేము సంతోషపెట్టేవారు లాగానే మేము జీవిస్తాం ప్రభా దేవాయచు ప్రభావ విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభా హని యొక్క జ్ఞానంలో మమ్మల్ని నడిపించండి ప్రభా నీకు స్తౌతం నీకేవనల్సి దేవాయచు ప్రభా అందరినీ యొక్క రక్షణ మార్గంలో నడిపించుకోండి ప్రభా దేవా ఏచు ప్రభా ఇంకా రానయ్యున్న దినాలలో ప్రభా నీ యొక్క సువార్త మేము ప్రకటింపచేయాలంటే ప్రభా మరి నీ యొక్క కావాల ప్రభా ఏచు యొక్క ఆత్మ కడ్గమ్మకు దయచేని ప్రభా స్తౌతం నీకే తండ్రి దేవాయచు ప్రభా మేము యొక్క వాక్యలు కూడా ప్రభా కంఠభూషణగా ధరించుకొని ప్రభా అనేకులకు మేము సత్యం ప్రకటించే వరలాగా మేము తయారు కావాల ప్రభా దేవాచు ప్రభా నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించే వరలాగా తయారు కావాలి ప్రభా వయసు ప్రభావ మీ యొక్క ఆత్మకార్యం జరిగించి ప్రభావ నేను అమ్మానికి మాయమ తెచ్చుకున్న ప్రభా ప్రతి ఒక్క బిడడం కూడా నీ యొక్క రక్షణ మార్గం నడిపించుకొని మరి మీ యొక్క రాకకి ప్రతి ఒక్క బిడం సిద్ధపరచుకోమని ఎసుకూస్తున్నామని ప్రార్థిస్తాను తండ్రి ఆమె